పరలోకం అందున్న తండ్రి ఏసయ్యా నీకు వందనాలు తండ్రి నికే స్తుతులు స్తోత్రములు తండ్రి గొప్ప దేవా కణిక్రమ గల తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన జీవాధిపతి న్యాయాధిపతి నా తండ్రి నీకు వందనాలు విశ్వాసమనకు కర్త ఆలోచనకర్త ఆశ్చర్యకరుడా సమాధానకర్త నీకు వందనాలు మహోన్నతుడా తేజోమయుడ ధవల వర్ణుడా నా తండ్రి నా ప్రాణ నా ఏసయా నీకే వేలాది వందనాలు స్థుతులు స్తోత్రంలో తండ్రి ప్రభువ సమస్ తండ్రి నాయనా తండ్రి గడిచిన కాలమంతా అంతా తండ్రిని కృపలో కాల్చి కాపాడినావు తండ్రి దివారాత్రములో కంటి పాప వలే కాచి కాపాడి యొక్క దినముకు తండ్రి నీ యొక్క నూతన కృప ఇచ్చి ఆయన మమ్మల్ందరినీ సజీవ తండ్రి మధ్యాహ్న కాల తండ్రి నీతో గడిపే భాగ్యము నీ స్వరం ధన్యత యోగ్యులు గాను భాగ్యులుగాను ఐశ్వర్యవంతులుగా చేసిన నా తండ్రి నా ప్రాణప్రీడ నీకే వందనాలు నీకే వేలాది కోట్లాది స్తోతులు స్తోత్రంలో తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావంలో తండ్రి ఏసయ్య నీకే యుగయుగములు కలుగును గాక హలెలుయ్యా తండ్రి ఇదిగో నాయనా తండ్రిని నితో గడపడానికి వచ్చినాం ప్రభా తండ్రి పాటల ద్వారా నువ్వు మహిమ ప్రభా నయన ప్రతి ప్రాధాంశంకు నువ్వు జవాబు దయచేసే ప్రభా నాయన తండ్రి అలాగే ప్రభాని స్వరం వినిపించమని నా తండ్రి జరిగే ఆరాధన అంతట్లో ప్రభా మీకు మహిమకరంగా జరగాల మీరే మా మధ్య ఉండి ఆరాధన అంతట్లో ప్రభానాయన నాయన మీరే నాయన మీకు మహిమకరంగా జరిగించండి ఎంతమంది అయితే ప్రియులు రాలేదో ప్రభానైనా వాళ్ళందరూ త్వరగా రావాలా ప్రభా రాని వాళ్ళని కూడా ప్రభానైనా మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ చుట్టూ కూడా మీకు అంచే కబ్దుల భద్రత అగ్ని నా తండ్రి నీకే వందనాలు స్తోతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే యుగములు కలుగును గాక నరేడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ నిజీ చాళనే ఆశనన్ నిలబ్రతికించు చున్నది నిరంతరం నీతో నిజీల ఆశనన్ నిలబ్రతికించు చున్నది నా ప్రాణేశ్వరా నా నా నా సర్వస్వమా ప్రాణేశ్వరాస్వమా నిరంతరం నితో నిజీవి ఆశనాన్ని ల బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్ని ల బ్రతికించుచున్నదిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమా నాలో నిలవాలని పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావుని రాకడై పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావుని రాకడై నిరంతరం జీవించాళనే ఆశన నిలబ్రతికించుచున్నది నిరంతరం నీతో నిజీవించాళనే ఆశనన్ నిలబ్రతికించుచున్నది నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగి నీ రూపము నేను కోల్పోయినా నీరాయితివి నీతోనే నేను నడవాలని నీ నేను మారాలని నీతోనే నేను నడవాళ్ళని నీ వలనే నేను మా వరములతో అలంకరించుచున్నావుని రాకడై పరిశుద్ధాత్మవరములతో అలంకరించుచున్నావుని రాకడై నిర నితో నిజీల ఆశనన్ని లబ్రతికించు చున్నది నిరంతరం నితో నిజీ చాలానే ఆశన చూచున్నది తొలకరి వార్షపు జల్లులలో నీ పొలములోనే నాటి తివి జల్లులలో నీ పొలములోనే నాటి నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని नी पुष्पनी पिशुद्धा वर्ष पर चुचुना कड़क पिशुदत्म वर्ष सिद्ध परचु कड़कई निरं नीतो ने निजीवी चालने आशनबती चुन्नदी निरं नीतो ने जीविंचालने। ఆశన నిలబ్రతికిం చున్నది నా ప్రాణేరాస్వమా ప్రాణేశ్వరా ఏ నాస్వమా నిరంతరం మితో నిజీవించాలనే ఆశన నిలబ్రతికించుచున్నది నిరంతరం మితో ని జీవించాలనే ఆశన నిలబ్రతికించుచున్నది అలా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ పరిషుద్ర బ్రెదర్ ప్రైజ్ నీ కృపా నన్ను వీడనన్నది నీ కృపా ఎడబాయనన్నది నీ కృపా నన్ను వీడనన్నది నీ కృపా ఎడబాయనన్నది పర్వతములు తొలగినను మెట్టెలు దద్దరిల్లినను సముద్రము ఘోషించిన లోకమంతా లయమైన ఏ సయ్య నీ కృపా నన్ను వీడ నన్నది ఏ సయ్య నీ కృపా ఎడబయ నన్నది నీ కృపా నన్ను వీడ ీ కృపాయడబయనన్నది కృంగయన్న సమయాన అలసి సొలసి నా తరుణాన విరిగి నలిగి నా స్థితిలో విఫలమైన నా బ్రతుకులోన కృంగియుమ అలసి సొలసిన తరుణనా విరిగినలిగిన స్థితిలోన విఫలమైన నా బ్రతుకులోన ఎవరి కోసమో పరుగెడి తిని ఎవరి ప్రేమనో పొందనైతీని ఎవరి కోసమ పరుగెడితీని ఎవరి ప్రేమను పొందనైతీని నా ధరికి చేరిన నీ కృపా నన్న ధరించిన నీ కృపా నను నడిపించిన నీ కృపా కృప నన్ను స్థిర పరచిన నీ కృపా ఏ నీ కృపా నను వీడ నన్నది నీ కృపా ఎడబాయ నీ కృపా నను వీడ nee krupa edabayanannadi nee krupa nanu vidanannadi nee krupa edabayanannadi పాపమిలిన రుదిలోనా శాపినైనా నా నా జీవితనా మలినమైన నా మదిలోనా శాంతి నా బ్రతుకునా పాపమిలిన శ్యాపినైననా జీవితన మలినమై నా మదిలోనా శాంతిలేని నా బ్రతుకునా లోకమే నాకు శాశ్వతమని లోకాశలలో మునిగిపోతీని లోకమే నాకు శాశ్వతమని లోకాశలలో మునిగిపోతని నన్ను ఎరుగవచ్చిన కృపా నన్ను రక్షించినని కృ ృపా నన్ను చేరదీసిన నీ కృప నన్ను లేవనే తిననీ కృపా నను లేవనే తిననీ కృపా ఏ నీ కృపా నను వీడా నన్నది ఏ సయ్య నీ కృపా ఎడబాయ నీ కృపా నను వీడనన్నది నీ కృపా ఎడబాయన నది నీ కృపా నను వీడనన్నది నీ కృపా ఎడబాయనన్నది పర్వతములు తొలగినను మెట్టెలుదరి nanu <laughs> సముద్రము ఘోించిన లోకమంతాయమనను ఏ సయ్యా నీ కృపా నన్ను వీడనన్నది ఏ నీ కృపా ఎడబాయ నీ కృపా నన్ను వీడనన్నది కృపా ఎడబయ నన్నది హలెలుయెలుయ సరే మనం వాక్యంలోకి వెళ్దాము మరొక మంది ఉన్నా నా తండ్రి నా ఏ సయానికి వందనాలు ప్రభానా తండ్రి నికే స్థుతులు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభానాయన నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ప్రభానాయన నీవే నీ స్వరం వినిపించి మమ్మల్ని బాగ్యులు గాను ఐశ్వర్యవంతులుగా చేయమని ప్రార్థిస్తూ నా జరియుడైన ఏసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి మొదటి యోగాను మొదటి యోగాను మనకి చూస్తే మొదటి యోగాను నాలుగో అధ్యాయంలో ఫస్ట్ మూడు వచనాలు నేను చదువుతాను ప్రియులార అనేకులైన అబద్ధ లోకంలోనికి బైలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి ఏసు క్రీస్తు శరీర దారి ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ ఏసును ఒప్పుకునదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి ఏ దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే ఇది వరకే అది లోకంలో ఉన్నది చూడండి అంటే ఆయన మనల్ని ప్రేమించండు మన తండ్రి మన ప్రభు ఎందుకంటే ఆయన రక్తంలో మనకి విమోచన ఇచ్చండు ఆయన రక్తం ద్వారా మన పతి పాపములు అపరాధములన్నీ ఆయన క్షమించండు ఆయన మరణించి ఆ శివలో ఆయన ఆయన శిలువని మోసి ఆయన శ్రమలో అనుభవించి నిందలో అనుమానించి ఆయన ఎంతగానో హింసింపబడి ఎందుకు ఆయన మనకిచ్చిండంటే మనమందరం ఆయన బిడ్డలం కాబట్టి ఆయన ప్రేమ చేత మనల్ని ఎన్నుకున్నాడు ఈ జగత్తి పునాది వేయబడక మునిపే తండ్రి మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి నశించిపోతున్న మన ఆయన వెదకి లోకానికి వచ్చిండు ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా పరిచిండు ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలం మనం కాబట్టి మన తండ్రి మన ప్రభువు మన ఏసయ్య కాబట్టి ఆయన ఏం చెప్తుండంటే ప్రియులార అనేకులైన అబద్ద ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు చూడండి అనేకులు ఒకరు కాదు ఇద్దరు కాదు అనమాట అంటే లెక్కింప సఖ్యం గాని అనేకులంటే అందులో చూడండి విస్తారమైన జనులు వాళ్ళు ఎట్లా బయలుదేరింట అబద్ధ ప్రవక్తలు అంట వాళ్ళు అబద్ధ ప్రవక్తలు ఈ లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు చూడండి ఈ లోకం అంటే ఏంది ఈ సృష్టిలో చూడండి అపవాది ఆ సాతాను ఆ ఘట చూడండి అపద్ధ ప్రవక్తల రూపకంగా వాడు ఆ సర్పం ఎట్లా వస్తుంది ఈ లోకంలోనికి అది ఏర్పరచుకున్న గుంపు సైన్యంతో ఈ లోకంలోకి దండయాత్ర చేయడానికి వస్తుంది ఎందుకంటే ఆయన బిడ్డలను మోసపరచడానికి ఆయన బిడ్డలను కాటేయడానికి అంటే ఆత్మీయంగా కాటది ఎట్లా వేస్తుందంటే నిన్ను ఆయన విషయంలో సత్యంలో నుంచి నిన్ను మోసపరుస్తుంది శారీరకంగా నిన్ను ఎట్లా కాటేస్తుందంటే నీ జీవితమంతా దుఃఖంతో నిండిపోతుంది ఈ తెగుళ్లతో నిండిపోతుంది నీ జీవితమంతా శ్రమలతో బాధలతోటి చూడండి వాడు నీకు సమాధానమే లేకుండా చేస్తాడు శారీరకంగా అదేవిధంగా వాడు ఎట్లా నిన్ను ఆత్మీయంగా వాడు దెబ్బ నిన్ను మోసపరుస్తాడు దేవుని తండ్రి విషయంలో నుంచి అంటే సత్యంలో నుంచి నిన్ను వాడు ఏం చేస్తాడు మోసపరుస్తాడు ఆదాము అవ్వాలని వాడు మోసపరిచిండు ఆ ఫలము తినొద్దని తండ్రి చెప్పిండు ఆదాముకి అవకే కాని వాడు ఆ ఫలము తినొచ్చు అని చెప్పి వాళ్ళని మోసపరిచండు వాడి తెలివితేటలతో కూయ్ తోటి చూడండి ఈ దినం కూడా మోసపరిచే ఆత్మలు చూడండి ఆ ప్రవక్తలంట ఈ లోకమంతా బయలుదేరి ఉన్నారంట చూడండి కనుక ప్రతి ఆత్మను నమ్మక చూడండి ఈ ఇప్పుడు చూస్తే మనం ఈ సృష్టిలో వాక్యాన్ని ప్రకటించే వాళ్ళందరూ దేవుని బిడ్డలే అందరూ యేసుక్రీస్తు పరిశుద్ధం నామమే వాడతారు ఆయన బైబులే పట్టుకుంటారు కానీ ఎట్లా ను ఆ ఆత్మని నమ్మాలా వాళ్ళు అబద్ధ బోధకులని అబద్ధ ప్రవక్తులని నువ్వు ఎట్లా నమ్మగలవంటే నువ్వు వివేచించాలా ఫస్ట్ ఆఫ్ నీకు కలిగి ఉండాలా నువ్వు పరిశీలించాలా ఆ లేఖనములు వాళ్ళు చెప్పే ఆ ప్రవచనములను అవి దేవుని జ్ఞానం నుండి వచ్చినవా దుష్టుని జ్ఞానం నుండి వచ్చినవా అది దేవుని చిత్తానుసారంగా వాళ్ళు ప్రకటిస్తున్నారా లేదంటే దుష్టుడు చూడండి నువ్వు ఎట్లా వాటిని పసిగట్టగలవు ఎట్లా నువ్వు వివేచించగలవంటే నీలో తండ్రి ఆత్మ లేకపోతే నువ్వు మోసపోతావు నీలో పరిశుద్ధాత్ముడు లేకపోతే నువ్వు మోసపోతావు కాబట్టి ఈ అబద్ధ బోధకులు ఈ లోకమంతా చూడండి ఆ సర్పాలు అవి బుసలు కొడతా ఉంటాయి ఎందుకు నిన్ను కాటేయడానికి ఎందుకు కాటేస్తాయంటే నేను అవి మోసపరచడానికి కాటేస్తాయి చూడండి ఒకటి కాదు రెండు కాదు అంట చూడండి అనేకులైన అబద్ధ ప్రవక్తలు అంటే లెక్క సత్యం కానీ అబద్ధ ప్రవక్తలు ఈ సృష్టిలో బయలుదేరి వచ్చిన వాళ్ళు చూడండి అవన్నీ సర్పాలు ఎందుకు కాటేయడానికి వచ్చినాయి నిన్ను మోసపరచడానికి వచ్చినాయి నువ్వు మోసపోయినావా చూడండి వాళ్ళ చేతుల నువ్వు మోసపోతే నువ్వు నశించిపోతావు చూడండి వాడు అందుకే మోసపరుస్తాడు ఆదాము అవ ఏదైనా తోటలో కూడా వాడు మోసపరిచిండు తండ్రి నుంచి వాళ్ళని విడగొట్టిండు ఈ దినం నిన్ను నన్ను మనలందరినీ కూడా తండ్రి నుంచి వేరు చేయాలని వాడు చూడండి బుసలు కొడతా ఉంటాడు కానీ నువ్వు వాడిని ఎట్లా పసిగట్టగలవు వాడిని ఎట్లా నువ్వండి వాడిని నువ్వు అర్థం చేసుకోగలవు నీలో పరిశుద్ధాత్ముడు లేకపోతే నీలో తండ్రి ఆత్మ లేకపోతే నీలో వివేచనే లేకపోతే నీలో దేవుని జ్ఞానం అంటే ఆయన వాక్యం హృదయంలో సమృద్ధిగా లేకపోతే నువ్వు మోసపోతావు అన్నట్టు చూడండి ఎంతమంది దేవుని బిడ్డలు ఈ దిన మోసపోయిండ్రు చూడండి మనం మోసపోవద్దు ఎందుకంటే వాళ్ళ కాలం ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అబద్ధ బోధకులు సర్పములు తేళ్లు అవి కాటేయడానికి బయలుదేరి ఉన్నాయి కాబట్టి నువ్వు మోసపోకుండా ఉండాలంటే నువ్వు మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలా చూడండి నువ్వు వివేచించాలా తండ్రి ఆత్మను పొందుకోవాలా చూడండి ఆయన ఏం చెప్తుండో అనేక అబద్ధ ప్రవక్తలు బయలుదేరిండ్రంట మనమంటా ప్రతి ఆత్మను నమ్మొద్దంటున్నాడు తండ్రి చూడండి అందరూ వాక్యమే ప్రకటిస్తున్నారు అందరూ దేవుని నామంలోనే ఉన్నారు కానీ ఎట్ల వాళ్ళు చూడండి వాళ్ళు బయటకి వాళ్ళు ప్రవక్తల లాగానే ఉంటారు కానీ వాళ్ళు తోడేళ్ళు ఉంటారనమాట బయటకి మంచి వాళ్ళలాగానే ఉంటారు లోపల విషంతో నిండి ఉంటారు వాళ్ళు చూడండి వాళ్ళు విషంతో వాళ్ళ హృదయాన్ని నింపుకొని ఉంటారు చూడండి నీకు చూడడానికి మంచిగానే కనిపిస్తారు కానీ వాళ్ళ హృదయం అంతా విషం ఉంటుంది తోడేళ్ళు వాళ్ళు చూడండి మన ప్రభు ఏం చెప్తుండో కనుక ప్రతి ఆత్మను నమ్మక మన తండ్రి ఏం చెప్తుండంటే ప్రతి ఆత్మను అంత నమ్మొద్దు చూడండి ప్రతి ఆత్మను నమ్మక ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి చూడండి ఆ ఆత్మలు ఏవి దేవుని సంబంధమైన అంటే వాళ్ళలో తండ్రి ఆత్మ ఉందా లేదా చూడండి ఆ ప్రవక్తల్లో తండ్రి ఆత్మ ఉందా లేదా అని దేవుడు ఏం చెప్తుడు పరీక్షించుడి అంటున్నాడు నువ్వు ఎట్లా పరీక్షిస్తావు ముందు నీలో తండ్రి ఆత్మ ఉంటే చూడండి నువ్వు అప్పుడు తండ్రి విధానం నువ్వు కనిపెట్టగలవు నువ్వు కూడా లోకానుసారంగా లోకాన్ని ప్రేమించి లోక సంబంధమైన వ్యక్తిలాగా నువ్వు జీవిస్తుంటే మతపరంగా ఆచారబద్ధకంగా నువ్వు ఉంటే నీలో తండ్రి ఆత్మ ఎట్లా ఉంటుంది నువ్వు ఎట్లా చూడండి ఈ దినము దేవుని బిడ్డలందరూ ఇట్లానే మోసపోతున్నారు చూడండి ఎందుకు దేవుడు అవి దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అంటున్నాడు అంటే నిన్ను నీకనే నీకే పెట్టిండి తండ్రి చూడండి నువ్వే పసిగట్టాలా చూడండి ఆ ప్రవక్తలు వాళ్ళు అబద్ధ బోధకల్ని నువ్వే నమ్మద్దు నువ్వే వాళ్ళు దేవునికి సంబంధమైన వాళ్ళు కాదా అవునా అని నువ్వే పరీక్షించుడి నిన్నే పరీక్షించమంటా నువ్వు ఎట్లా పరీక్షించగలవు ఆయన ఆత్మ లేకుండా ఆయన సహాయం లేకుండా ఆయన వాక్యం లేకుండా చూడండి ఆయన వివేచన నీకు లేకుండా నువ్వు ఎట్లా పసిగట్టగలవు ఎట్లా పరీక్షించగలవు కాబట్టి ఈ దినము ఆయన ఆత్మ లేకనే ఆయన వివేచన లేకనే ఆయన వాక్యం లేకనే అందరూ మోసపోయి చిక్కుబడి ఉన్నారు చూడండి ఈ దినం ఎంతమంది దేవుని బిడ్డలు చెక్కబడి ఉన్నారు ఒకప్పుడు వెలిగింపబడిన వాళ్ళే ఒకప్పుడు పరిశుద్ధ ఆత్మలో పాలిన వారి ఈ దినం ఏమైందంటే వాళ్ళు చిక్కబడిపోయిండ్రు మోసపోయిండ్రు వాళ్ళు దుష్టిని చేతిలో చూడండి అబద్ధ బోధకులు చేతిలో చెక్కబడి ఉన్నాడు ఆ అపవాది ఆ సాతాను ఆ ఘట ఈల రూపకంగానే వస్తాడు అబద్ధ వస్తాడు వాడు రకరకాల బాణములతో వస్తాడు రకరకాల తెలివితేటలతో కుయుక్తులతో వాడు నిన్ను ఎట్లైనా మోసపరచాలని వాడిని దగ్గరికి వస్తాడు అందుకే కదా తయంటూ చెప్పింది మనుషుడు రొట్టె కాదు దేవుని మాట వలన ఆయన నీలో సమృద్ధిగా లేకపోతే నువ్వు ఎట్లా పరీక్షించగలవు చెప్పండి తర్వాత చూడండి రెండో వచనము ఏసుక్రీస్తు శరీర దారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది చూడండి చాలా మంది ఇంకా ప్రభు జన్మించలేదు ఆయన ఇంకా పుట్టలేదు అని చూడండి ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించే చాలా మంది చూడండి ఇంకా ఆయన సిలువలో మరణించిండు ఈ లోకంలో జన్మించండు కన్య గర్భవతిగా ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేసిండు ఆయన సువార్తలో ఎన్నో విశేషమైన సేవలు చేసిండు రోగులను స్వస్థపరిచండు దయ్యములను వెళ్ళగొట్టిండు మరణించిన వారిని లేపిండు చూడండి ఆయన ఎన్నో గొప్ప సూచన క్రియలు ఆయన చెప్పిండు ఆయన ఎన్నో విషయాలు ఆయన శిష్యులకి ఆయన ఆ జనులకి ఎంతగానో బోధించిండు ఒక బోధకుడుగా కానీ ఇంకా చాలా మంది దేవుని బిడ్డలు చూడండి ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించే బిడ్డలు ఇంకా మిస్ పుట్టలేదు ఆయన ఇంకా ఈ లోకంలో జన్మించలేదు అని వాళ్ళు ఒప్పుకోరంట చూడండి ఏసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకోరును అది దేవుని సంబంధమైనది అంటే ఆయన ఈ లోకంలో జన్మించిండు ఆయన ఈ లోకంలో పశువుల పాకలో ఆయన ఈ లోకంలో పాపముల నిమిత్తం శిలువ మోసిండు అవమానాలను భరించండు నిందలు భరించుండు ఆయన ఎంతో ఓపికతో ఓర్పుతో సహనంతో దీర్ఘశాంతంతో ఆయన ఎంతో సేవ చేసిండు కానీ ఆయన మనల్ందరినీ పరిశుద్ధపరచండు తిరిగి తండ్రి మన పరలోకముకు వెళ్ళిండు ఆయన అహరోహమయ్యి ఆయన పరముకు వెళ్ళిండు కానీ ఇంకా దీనిని నమ్మని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ సృష్టిలో ఈ లోకంలో వాళ్ళు దేవుని సంబంధులు కాదు చూడండి ఎవరైతే ప్రభు ఈ లోకంలో జన్మించండు ఒప్పుకుంటారో వాళ్ళే దేవుని సంబంధమైన వాళ్ళు ఆయన ఇంకా ఈ లోకంలో జన్మించలేదు ఆయన ఇంకా ఈ లోకంలో పుట్టకలేదు ఇంకా మిస్ అయ్య ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారో వాళ్ళంతా దేవుని సంబంధమైన వాళ్ళు కాదు ఆయన వచ్చిండు ఆయన ఉన్నాడని ఒప్పుకున్నవాడే ఆయన సంబంధమైన వాడు చూడండి ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో చూడండి ఆయన జన్మించలేదు ఆయన పుట్టకలేదు ఆయన శిలువలో మరణించలేదు ఆయనని ఇంకా యేసు ఆయనని ఇంకా శరీరకంగా చూసిన వాళ్ళు చూడండి ఆ దినం చూసిండ్రు కాబట్టి ఆయనని శిలువ వేసిండ్రు ఆయన తల్లి గర్భంలో ఏసఐ ప్రవక్త ద్వారా ఆయన చెప్పిండు తల్లి గర్భవతి కుమారుని కట్టును ఇమానియోలను పేరు పెట్టుదో కానీ ఆయన ఈ లోకంలో వచ్చిండు జన్మించిండు వాళ్ళ మధ్యనే ఉన్నాడు ఆయన సువార్థని ప్రకటించండు ఆయన శిలువను కూడా మోసినా కానీ వాళ్ళలో ఇంకా వాళ్ళ నేత్రంలోకి ఏమంటారు స్వస్థత కలగలేదు ఇంకా వాళ్ళ హృదయాలు ఆయనని సంపూర్ణంగా అంగీకరించలేదు చూడండి ఎవరైతే వాళ్ళ హృదయంలో తండ్రిని ప్రభువుని యేసు స్వీకరించని వారు ఉన్నారో వాళ్ళు ఆయన సంబంధులు కాదు చూడండి ఆయన ఆత్మ ఏ ఏ ఆత్మ ఏసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు చూడండి వాళ్ళు దేవుని బిడ్డలు కాదు కానీ అలాంటి బోధకులు కూడా ఈ దినం ఉన్నారు మనకి మన కళ్ళ ఎదుట బోధకులు అనేకులు ఉన్నారు అనేక అబద్ధ బోధకులు ఉన్నారు చూడండి వాళ్ళు బోధిస్తున్నారు కానీ వాళ్ళు తండ్రిని ఏసుని చూడండి వాళ్ళు ఒప్పుకోవడం లేదు శరీర దారి ఈ లోకంలో జన్మించుండంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు అలాంటప్పుడు వాళ్ళు ఎట్లా దేవుని ఆత్మ కలిగిన వారు అవుతారు వాళ్ళు ఎట్లా దేవుని బోధకులు అవుతారు ఎట్లా ఆయన ఆత్మను ధరించిన వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళు అబద్ధ బోధకులు వాళ్ళు ప్రవక్తలు చూడండి దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు చూడండి తండ్రిని ఒప్పుకొని వాళ్ళని బట్టి నువ్వు ఎరగాల చూడండి నువ్వు నేను నమ్మినాం ఆయన మన కోసమే ఈ లోకంలో జన్మించిండు మన పాపం నిమిత్తమే ఆయన సిలువలో ఆయన ఆ మరణాన్ని చూడండి ఆ శిలువలో ఆయన పాపాలని మోసిండు చూడండి ఆయన మన కోసమే ఈ లోకంలో జన్మించని మనం ఒప్పుకున్నాం కానీ అది ఒప్పుకోనని జనులు ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది బోధకలు ఉన్నారు రకరకాల బోధలు ఉన్నాయి ఈ లోకంలో రకరకాల ఆచారాలు ఉన్నాయి రకరకాల మతాలు ఉన్నాయి రకరకాల పద్ధతులు ఉన్నాయి రకరకాల చూడండి ఆయనని ఎన్ని రకాలుగా విభజించుకున్నారు ఆయనని చూడండి ఆయన నామే వాడుతున్నారు ఆయన పేరే వాడుతున్నారు కానీ ఆయనకి ఏం చేస్తున్నారు వీళ్ళు దొంగ ముద్దు పెడుతున్నారు వాళ్ళు చూడండి వాళ్ళ ప్రేమలో ముద్దు లేదు అది స్వత్యమే ప్రకటించట్లేదు వాళ్ళు చూడండి వాళ్ళు మోసపోతున్నారు చూడండి ఆ అబద్ధ బోధకులు మోస చూడండి ఎంతమందిని దేవుని బిడ్డలని ఈ దినం మోసపరుస్తుంది చూడండి దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే ఆయన విరోధి ఎవడు ఆయనని ఒప్పుకునని వాడే ఆయన విరోధి ఆయనని ఎవను ఒప్పుకుంటాడో వాడు ఆయన బిడ్డతో సమానము ఎవడైతే ఆయనని ఒప్పుకొనడో వాడు ఆయన ఆయనకి ఏంటంట విరోధి ఇది వరకే అది లోకంలో ఉన్నది చూడండి లోకంలో ఉన్నారు ఆయనని ఇంకా ఆయన మన కోసమే వచ్చిండు మన నిమిత్తమే మరణించండు మనల్ని పరిశుద్ధపరిచిండు చూడండి అని నమ్మని వాళ్ళు ఇంకా ఈ లోకంలో ఉన్నారు అనేక బోధకులు అనేక అబద్ధ ప్రవక్తులు ఉన్నారు కానీ నువ్వు పరీక్షించాలా ఎట్లా నువ్వు పరీక్షించగలవు చూడండి ఆ సర్పాలు ఆ తేళ్ళు అంటే ఈ అబద్ధ బోధకులే ఈ అబద్ధ ప్రవక్తలే వాళ్ళు కాటు ఏంటంటే నిన్ను మోసపరుస్తారు శరీరకంగా మోసపరుస్తారు ఆత్మీయంగా నిన్ను దెబ్బ చూడండి నువ్వు ఆత్మీయంగా దెబ్బ తింటే నీ ఆత్మ నశించిపోతుంది శరీరకంగా దెబ్బతింటే నీ జీవితం అంతా శ్రమలతో తెగుళ్లతో బాధలతో నిండిపోతుంది ఈ లోకంలో ఉన్న దరిద్రం నీ చుట్టూ చుట్టుకుంటది నీ జీవితము ఎటు చూడండి నీ జీవితమే అతలాకుతలం అయిపోతుంది నీ జీవితం ఒక అలజడులు నీలో సమాధానం ఉండదు సంతోషం ఉండదు ప్రేమ ఉండదు చూడండి వాడు నిన్ను ఆ విధంగా నిన్ను శరీరకంగా కాటేస్తున్నాడు నీ ఆత్మను నశింపజేసేటట్టు కూడా వాడు కాటేస్తున్నాడు అందుకే ఈ సర్పాలకు చిక్కకూడదంటే నీలో వివేచన ఉండాలా నీలో తండ్రి ఆత్మ ఉండాలా నీలో ఆయన వాక్యము సమృద్ధిగా నీలో ఉండాలా నీ హృదయంలో ఉంటేనే కానీ నువ్వు వాడిని కనిపెట్టలేవు నువ్వు వినకుండా దేవుని మాటలు వినకుండా నీ ఇష్టానుసారంగా లోకాన్ని జీవించి నువ్వు ఆయన పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా నువ్వు ఆ సర్పాలను తేల్లను మీరు ఎదుర్కోగలుగుతారు మీరు ఎట్లా వాటిని పసిగట్టగలుగుతారు ఎట్లా వాటి నుంచి అవి మీ పక్కనే ఉంటాయే నువ్వు నువ్వు చిన్న మైమరుచు నువ్వు చిన్న నిర్లక్ష్యం చేసినా నేను కాటేస్తాయే కానీ నువ్వేమో చూడండి ఈ దినము దేవుని బిడ్డలు పరిగెత్తుతున్నారు అలిసిపోయి దుఃఖంతో ఉన్నారు ఎందుకు ఉన్నారు చూడండి ఆయన వచ్చి చెప్పినా వినకపోతే ఆయన వాక్యం ద్వారా నేను ఎన్నిసార్లు మిమ్మల్ని హెచ్చరించినా ఆయన గద్దించినప్పుడు కూడా మీరు తిరగకపోతే చూడండి ఆయన విడిచిపెడతాడు మిమ్మల్ని ఆయన విడిచిపెడితే నీ జీవితం ఏ నువ్వు ఎట్లా ఎదుర్కొంటావు నీ జీవితంలో చూడండి అందుకే మనము బుద్ధి వివేచన జ్ఞానం కలిగి నడుచుకోవాలా ఇవి నీకు ఎలా వస్తాయి అంటే తండ్రి నుంచి వస్తాయి నీలో బుద్ధి లేకపోతే నీలో జ్ఞానం లేకపోతే నీలో వివేచనే లేకపోతే నువ్వు ఎట్లాగా పసిగట్టగలుగుతావు చెప్పండి ఎవరో చెప్పిండ్రు అదే కరెక్ట్ అనుకోని నువ్వు నమ్మితే ఈ దినం దేవుని బిడ్డలందరూ మోసపోయిండ్రీ నువ్వు కూడా అట్లా మోసపోతావా నువ్వు కూడా వాళ్ళలాగా అవుతావా వాళ్ళలాగా నువ్వు అవ్వకూడదంటే నువ్వు వివేచన నీలో ఉండాలా నీలో దేవుని జ్ఞానం ఉండాలంటే ఆయన వాక్యం నీలో ఉండాలా చూడండి చూడండి చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు చూడండి మీలో మీరంతా దేవుని సంబంధులు ఎవరు దేవుని సంబంధులు చూడండి ఆయనని స్వీకరించిన వాళ్ళు ఆయనని ఒప్పుకున్న వాళ్ళు ఆయన నామంలో రక్షణ పొందిన వాళ్ళంతా ఆయనకి సంబంధులు అంటే ఆయన బిడ్డలు కాబట్టి మీలో ఉన్నవాడు ఎవరు మన ప్రభువే మీలో ఉన్నది ఎవరు నీలో తండ్రి ఉంటాడు నువ్వు ఆయన ఆత్మను ధరించుకుంటే మీలో ఉన్నదెవరు మన ప్రభు చూడండి మీలో ఉన్నవాడంట ఈ లోకంలో ఉన్నవాడిని కంటే లోకంలో ఎవడున్నాడు దుష్టుడున్నాడు ఈ లోకంలో ఎవరున్నారు అపవాది ఉన్నాడు వాడు సాతాను గటసర్పం సర్పం ఈ లోకంలో ఉన్నాడు చూడండి నీలో తండ్రి ఉంటే ఈ లోకంలో దుష్టుడు ఉన్నాడు సాతాను ఉన్నాడు వాడి గొప్పవాడు గనుక మీరు వారిని జయించున్నారు కాబట్టి నీలో తండ్రి ఆత్మ నీలో ఉంటే ఈ లోకమంతా దుష్టత్వంతో ఉంది భ్రష్టత్వంతో నిండి ఉంది అంత అపవాది సాతాను ఘట చేతిలో చిక్కబడి ఉంది కానీ నీలో తండ్రి కలిగి నువ్వు ఉంటే నువ్వు వాడిని జయించగలవు చూడండి ఎందుకంటే అపవాదిని జయించగలిగిన సమర్థుడు నా తండ్రి చూడండి నా ప్రభు ఈ లోకం ఒక్క మాటతోనే ఒక్క వాకుతోనే సృష్టించిందంటే ఆయనలో ఎంత జీవం ఉంది చూడండి ఆయనలో ఎంత శక్తి ఉంది ఆయన దయించే అగ్ని ఆ అగ్ని ముందు ఈ సర్పంలో తేలు కాలిపోతాయి ఆయన ముందు నిలబడలేవు కానీ నీలో ఆయన ఆత్మ ఉంటే ఆయన అగ్నినిలో ఉంటే సర్పములు నిన్ను చూస్తే భయపడిపోతాయి ఎందుకంటే అవి నీ దగ్గరకు వస్తే నీ అగ్నిలో అవి కాల్చిపైబడతాయి కాబట్టి నువ్వు ఒక అగ్నిలాగా ఉండాలా ఒక దహించే అగ్నిలాగా మన తండ్రి చూడండి ఆ ఆపోస్తులు వాళ్ళు ఆ దినము ప్రార్థించినప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుక మీదకి వచ్చిందా లేదా కాబట్టి నువ్వు తండ్రి ఆత్మను కలిగి ఉంటే నువ్వు ఈ అబద్ధ బోధకులను ఆబద్ధ నువ్వు జయించగలుగుతావు నువ్వు తండ్రి ఆత్మను లేకపోతే నీ హృదయమంతా కఠినంతో నింపుకొని లోకాల్లో నీ హృదయంలో లోకాన్ని పెట్టుకుంటే నువ్వు వాడి చేతిలో చిక్కబడిపోతావు నువ్వెక్కడ జయించగలుగుతావు నువ్వే వాడికి ఒక బానిసలాగా అయిపోతావు వాడి వేసిన సంఖ్యలకి నువ్వు చెక్కబడిపోతే నువ్వెట్లా వాడిని జయించగలవు నిన్నే ఇంకొకరు తప్పించాలా వాడి సంఖ్యల నుంచి వాడి చిక్కులు నుంచి నిన్నే ఇంకొకరు తప్పించాలి కానీ నువ్వెక్కడ వాడిని జయిస్తావు కాబట్టి నువ్వు తండ్రి ఆత్మను ధరించి నువ్వు వాడిని జయించాలా అంటే వాడు ఎవరి చేతుల్లో అయితే వాడు సంఖ్యలుగా వాళ్ళ దేవుని బిడ్డలను పెట్టుకుండవు వాళ్ళందరి సంఖ్యలో ఆ బంధకాలను నువ్వు చూడండి వాడిని నువ్వు జయిస్తావని చెప్తుండ తండ్రి ఆ నమ్మకం నీలో ఉండాలా కాబట్టి ను ప్రయాసపడు వివేచన కోసం నువ్వు ప్రయాసపడు జ్ఞానం కోసం ను ప్రాయసపడు ఆయన ఆత్మ కోసం ను ప్రయాసపడు ఆయన వరముల కోసం అడుగు ఆయన అడిగితే ఇస్తానన్నాడు వెతికితే దొరుకుతాను అన్నాడు కానీ నువ్వేం అడుగుతున్నావు నువ్వేం అడుగుతున్నావు నీ జీవితం అంతా బ్రతుకు దినములంతా లోకంలో లోకం లోకం లోకం ఈ దీంట్లో ఎట్లా బతకాలా దీంట్లో ఎట్లా వెళ్ళాలా దీంట్లో ఎట్లా తప్పించుకోవాలా నువ్వు అడుగుతున్నావే నువ్వు వెతుకుతుందాయే కానీ ఏనాడన్నా దేవుని సంబంధమైన విషయాలు నువ్వు అడుగుతున్నావా దేవుని విధానాల్లో ఎప్పుడన్నా నువ్వు వెతుకుతున్నావా కానీ నువ్వు వెతకపోతే ఎట్లా చెప్పండి నువ్వు అడకపోతే ఎట్లా ఇస్తాడు ఆయన నువ్వు ఆసక్తి ఉండి నువ్వు ఆయన పట్ల ప్రేమ కలిగి ఉండి నువ్వు ఆయన భారము కలిగి ఉండి నీలో ఆయన పట్ల ప్రయాసం నువ్వు కలిగి ఉండి నువ్వు వెతికితే నువ్వు అడిగితే ఆయన నీకు ఇస్తాడు కానీ నువ్వు భారమేమో లోకంతో నింపుకుంటుంటివే నీ ఆశ అంతా ఈ లోకంతో నింపుకుంటువే నీ జీవితం అంతా ప్రయాసమంతా నీ బ్రతుకు దినమలంతా ఈ లోకం లోకం లోకం లోకం లోకం కోసమే కొట్టుకుంటుంటివే కానీ ఈ లోకమే ఉండదు ఈ లోకంలో ఉన్న సమస్తము ఏమీ ఉండవు మొత్తం గతించిపోతాయి కానీ నీ జీ నీ ఆశ మన ఆశ ఏముంది లోకం లోకం కానీ ఏనాడన్నా పరలోక సంబంధమైన ఆశీర్వాదం కోసం నువ్వు ఎప్పుడన్నా అడిగినవా ఎప్పుడైనా ఆత్మ సంబంధమైన వరముల కోసం నువ్వు ప్రయాస ఎప్పుడైనా వాటి కోసం వెతుకుతున్నావా వాటి కోసం అడుగుతున్నావా ఎన్నో మరుగైన విషయాలు ఉన్నాయి ఎన్నో ఆత్మీయ సత్యాలు ఉన్నాయి వాటి కోసం ఎప్పుడన్నా నువ్వు ప్రయాసపడుతున్నావా వాటి కోసం ఎప్పుడన్నా నువ్వు తండ్రి దగ్గరకు వచ్చి నాకు చెప్పు ప్రభావం నువ్వు అడుగుతున్నావా నువ్వు ఏం అడుగుతున్నావు నువ్వు ఏమి అడుగుతున్నావు నువ్వు అయ్యేగలిగి నువ్వు ఏం అడుగుతున్నావు అవే పొందుకుంటున్నావు చూడండి అవి పొందుకోవడం వల్ల నీకు ఏమి లాభం వస్తుంది అవి పొందుకున్న తర్వాత మళ్ళీ బాధలు శ్రమలు కష్టాలు మళ్ళీ పొందుకుంటాం అంతే వాటికి అంతు పొందుతు ఒక ముగింపు ఉండదు కానీ నువ్వు తండ్రిని కలిగి ఉంటే ఈ లోకాన్నే జయిస్తావు అనమాట చూడండి ఆయన నీలో ఉంటే నువ్వు లోకమంతా జయించగలవు ఆయన నీలో లేకపోతే చూడండి ప్రతి మనం చిక్కబడిపోతాం ఫృంగిపోతాం బాధల్లో దుఃఖంలో ఎటు వెళ్ళలేని పరిస్థితి అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు చూడండి వాడు నిన్ను పైకి లేవకుండా నీ మీద ఒక్కొక్క దాని మీద బిగుసు పెడుతూనే ఉంటాడు వాడు కానీ నీలో తండ్రి ఆత్మ ఉంటే వాడి నువ్వేం చేస్తావు నీ పాదాలతో అనగదొక్కుతావు ఆ సర్పములను తెల్లని నీ పాదాలు పెట్టినావనుకో అవి నీ పాతాలంలోకి అణగిపోతాయి అలా నువ్వు అవ్వాలంటే ఎప్పుడు అవుతావు చెప్పండి బట్ నువ్వు ఎప్పుడు అనగదొక్కుతావు వాటి నుంచి బయటపడడానికే నువ్వు ప్రయాసపడుతున్నావు కానీ నువ్వు అనగదొక్కేది ఎప్పుడు వాటిని కానీ తండ్రి చెప్తుండు నీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాటి కంటే గొప్పవాడు నువ్వు అన్నిటినీ జయిస్తావని చెప్తుండు చూడండి మనం ఈ రీతిగా ఉండాలా మనం ఆయన భారం కలిగి ఉన్నాం చూడండి మనం నీ సర్పములను పాములను తేళ్లను ఈ అపవాది అపవాద మొత్తం సామ్రాజ్యాన్ని నీ పాదాలతో నువ్వు అనగదొక్కాలా అది నువ్వు అనగదొక్కాలంటే నీలో ఉన్న వాళ్ళ ఎవరు ఉండాలా తండ్రి ఉండాలా అప్పుడే నువ్వు అనగదొక్కగలవు నీ శక్తి ఏ పాటిది వాడిని ఎదుర్కోవడానికి నీ బలము ఏ పాటిది నువ్వు మట్టి లాంటి మట్టివి నీ మట్టిని ఆయన జీవం ఇచ్చిండు నీకు ఒక రూపం మీద స్వరూపంగా ఆయన రూపంగా కాబట్టి మట్టిలాంటి వాడి నువ్వు ఎట్లా వాడిని జయించగలవు కాబట్టి ఆయన జీవం నీలో పెట్టింది కాబట్టి ఆ జీవం నువ్వు కలిగి ఉండాలంటే ఆయన వాక్యము నీలో సమృద్ధిగా ఉండాలా హృదయంలో లేకపోతే నువ్వు వాడిని అనగదొక్కలేవు లేకపోతే నువ్వు వాడిని జయించలేవు చూడండి మనం ఇప్పుడు రెండో పేతుడు సెకండ్ పేతుడు రెండో అధ్యాయము ఫస్ట్ వచ్చినాం సెకండ్ వచ్చినం మూడో వచ్చనం చదువుతున్నాను రెండో పేతుడు రెండో అధ్యాయము ఫస్ట్ వచ్చిన చూడు మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలనే మీలోను అబద్ధ బోధకులు చూడండి ఈ అబద్ధ ప్రవక్తలు ఎక్కడ ఉన్నారంట మన మధ్యనే ఉన్నారంట చూడండి ఆ అపవాది ఆ సాతాను ఆ ఘట్ట ఎక్కడ ఉంది మన మధ్యలోనే ఉంది మన మనుషుల్లోనే ఉందంట అది చూడండి మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అంటే వాడు మన మధ్యనే నివసిస్తున్నాడు వాడు మనతోనే ఉంటున్నాడు వాడు కానీ వాడు నిన్ను కాట్ అయ్యట్లేదంటే చూడండి తండ్రి పట్ల ప్రేమ కలిగి ఉండు కాబట్టి ఆయన నీ విధానంలో నీ దగ్గర ఉన్నాడు కాబట్టి వాడు నిన్ను కాటు వేయట్లేదు లేకపోతే వాడు కాటుకును గురయ్యేవాడివి ఎందుకు తండ్రి వాడి కాటు నుంచి నిన్ను నిన్ను తప్పిస్తుండంటే ఇప్పుడన్నా నువ్వు వివేచిస్తావేమో ఇప్పుడన్నా నువ్వు జ్ఞానంతో నడుచుకుంటావేమో ఇప్పుడన్నా ఆయన పట్ల ఆశ కలిగి నువ్వు ముందుకు పోతావేమో ఆయన భారం కలిగి చూడండి నిన్ను అందుకే ఆ సర్పములను తేళ్లను కాటు నుంచి నిన్ను ఆయన కాపాడుతున్నాడు కానీ అవి మన మధ్యలోనే ఉన్నాయి చూడండి అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు చూడండి మనలోనే అబద్ధ బోధకులు ఉన్నారంట ఈ లోకంలో చూడండి నువ్వు అబద్ధ బోధకులను అబద్ధ ప్రవక్తలను ఆయన పరీక్షించమన్నాడు చూడండి నువ్వు పరీక్షించకపోతే నీకు వాక్యమే తెలియకపోతే నీలో తండ్రి ఆత్మనే లేకపోతే నువ్వు ఎట్లా పరీక్షించగలవు నీలో వివేచన లేకపోతే నీలో వివేచనే లేకపోతే అబద్ధ బోధకులు ఎవరు అబద్ధ ప్రవక్తలు ఎవరు వాళ్ళు దేవునికి అంగీకారంగా ఉన్నారా ఆయన చిత్తానుసారంగా నడిపిస్తున్నారా నీకు ఎట్లా తెలుస్తుంది ఆయన జ్ఞానం నీలో లేకపోతే చెప్పండి నీలో తండ్రి లేకపోతే నువ్వు ఎట్లా ఈ దినం దేవుని బిడ్డలు ఇట్లా చిక్కబడి ఈ లోకమంతా ఈ సృష్టి ఈ లోకమంతా మోసంతో నిండిపోయి చూడండి ఎందుకు నశించిపోతున్నారంటే కేవలం ఆయన జ్ఞానం అంటే ఆయన వాక్యం లేకనే నిర్లక్ష్యమైన జీవితం చూడండి ఈ దినము దేవుని బిడ్డలు ఈ రీతి అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు ఉందరు వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించు చూడండి వీళ్ళు వచ్చింది ఎవరు ప్రభు నామే యేసుక్రీస్తు అనే పదమే వీళ్ళు వాడుతున్నారు కానీ వీళ్ళు ఆయన సత్యాన్ని విసర్జిస్తారంటే ఆయనకు సంబంధించిన వాక్యములను ఆయనకు సంబంధించిన ఏదైతే ఆయన హృదయానికి ఆయనకి అంగీకారంగా ఉంటుంది ఆయన మనసులను నెరవేర్చేది ఉంటుంది వాటిని అన్నిటి వీళ్ళు విడిచిపెడతారు వాటిని పక్కన పెట్టి వీళ్ళకి మంత్రులు వచ్చినట్టు వీళ్ళ ఇష్టానుసారంగా బోధలు చెప్పుకొని వీళ్ళ సారంగా ఆచారాలు పద్ధతులు చోడు పెట్టుకొని వీళ్ళు మనుషులందరినీ మోసం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు ప్రభువుని కూడా విసర్జిస్తారంట తండ్రిని విడిచిపెడతారు సత్యాన్ని కూడా పక్కన పెట్టేస్తారు చూడండి విసర్జించు తమకు తామే శ్రీగ్రముగా నాశనము కలుగు చేసుకునొచ్చు వాళ్ళు నాశనం అయిపోతారు ఆయన రాకడా వచ్చినప్పుడు మనం చూసినాం ప్రకటన గ్రంథంలో ఈ అపవాది సాతాను ఘట ఇవన్నీ ఆ యొక్క గంధము ఆ యొక్క తెలుసు కాబట్టి వీళ్ళు నాశనం అయిపోతారు కానీ వీళ్ళు చూడి ఎంతమందిని నాశనం చేస్తున్నారో చూడండి వీడు ఆ గంధకంలో అగ్నిగుండంలో పడవేయబడుతున్నాడు వాడు లాగానే అందరినీ పడవేయాలి ఆ అగ్నిగంధంలో కానీ ఆయన ఏం ప్రేమించండు పర్లోక రాజ్యంలో పెట్టుకోవాలనుకున్నాడు ఆయన ఎదుట నిన్ను ఉంచుకోవాలనుకున్నాడు ఆయనతో నిన్ను ఉంచాలని ఆయన ఆశపడి ఆయనతో కలిసి నువ్వు ద్రాక్షరాసం దాగాలని ఆశపడి ఆయన పర్లోక రాజ్యంలో ఆయన సింహాసనాలు ఎదుట నువ్వు ఉండాలని ఆశపడ్డాడు కానీ వీడేం చేస్తుండడు వాడు ఎట్లా అగ్నిగుండంలో బంధకంలో పడిపోతుడు ఆయన ఏర్పరిచిన బిడ్డలు చూడండి ఆయన మరణానికి కూడా అంతలే వీళ్ళందరినీ కూడా వీడు ఏం చేస్తుండోడు ఆ అగ్ని గంధకంలో పడవేయాలని మోసపరుస్తుండు వాడిక అదొక స్థా వాడికి అదొక ఆశ ఎందుకు ఆయనని ఆయన ఏర్పరచుకున్న బిడ్డల్ని వాడు ఆది నుంచి ఇంతవరకు మోసం చేయడమే వాడి పని మోసపరచడం కానీ నువ్వు మోసపోకుండా ఉండాలంటే నువ్వు ఎట్లా ఉండాలా మెలుకు కలిగి ఉండాలా నువ్వు మెలుకు కలిగి ఉండకుండా నామమాత్రపు క్రైస్తవులాగా ఆచార క్రైస్తవలాగా ఏదో వచ్చినావు దేవునికి ఒక గ్రూప్లో ఉన్నాము ఏదో వాక్యానికి రావాలా ఏదో వచ్చి వినాలా పార్టిసిపేట్ చేయాలా ఏదో మనం క్రైస్తవులు మనం ఏసు ప్రభు నమ్ముకున్నాం ఏదో మనం మందిరానికి వెళ్ళాలా లేదంటే చర్చికి వెళ్ళాలా ఏదో ప్రార్థన చేయాలి నీ జీవితం ఎట్లా ఉంటే నువ్వు ఎట్లా పసిగడతావు ఎట్లా ఎదుర్కొంటావు నీలో పరిపూర్ణత సంపూర్ణత రాకపోతే నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోకపోతే నువ్వు ఎట్లా జయించగలవుని కాదు కదా విధానము నువ్వు ఆయన సంబంధి అంటే ఆయన బిడ్డవి నువ్వు చూడండి ఆయన బిడ్డలను మోసపరచడమే కదా ఆదామా వాళ్ళని కూడా ఆయననే ఏర్పరచుండు వాళ్ళని మోసపరిచుండు ఇప్పుడు ఎంతమందిని మోసపరుస్తుండు సాధ్యమైతే ఏర్పరిచిన వారిని కూడా అంటే ఆయన ఏర్పరిచిన పిలుపులో నువ్వు ఉంటే నువ్వు కూడా మోసపోతావు నేను కూడా మోసపోతాం ఎట్లా మోసపోతాం ఆయన వాక్యం మన హృదయంలో సమృద్ధిగా లేకపోతే ఆయన పట్ల మనం భయం లేకుండా ఉంటే ఆయన పట్ల లోబడి లేకుండా యథార్థంగా లేకుండా ఇష్టానుసారంగా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే అప్పుడు మోసపోతాం ఆయన పట్ల భయం కలిగి నీ పిలుపు పట్ల నువ్వు జాగ్రత్త నువ్వు స్వథ బుద్ధి కలిగి మెలుకుగా ఉండి ప్రార్థన చేస్తూ ఆయనని కనిపెట్టుకుంటూ ఆయన రాకడికి నువ్వు ఆపేక్షిస్తూ నువ్వు ఎదురు చూస్తూ నువ్వు మోసపోవు నువ్వు ప్రతిదీ పన్నాగాలు నువ్వు పసిగట్టగలుగుతావు కానీ నువ్వేం చేస్తున్నావు మధ్య ఈ దినం నువ్వు ఐక విచార వల్ల మీరు తిండిలై మత్తులైపోతే మోసపోక ఏం చేస్తారు నువ్వు మత్తులైపోతే అది వచ్చి చక్కని కాటేస్తుంది నిన్ను అప్పుడు ఆ కాటుకి నీ బాధ ఎట్లా ఉంటది పరిగెత్తుతావు ఎటు పరిగెత్తుతావో తెలియదు వాటి నుంచి ఎట్లా బయటపడాలో తెలియదు ఎవరిని అడిగితే ఎవరు సహాయం చేస్తారో తెలియదు నీ జీవితం అంత నీ జీవితం సమాధానం లేకుండా నిండిపోతుంది చూడండి ఈ దినం దేవుని బిడ్డలు ఎంతమంది దుఃఖంలో లేరా ఈ దినం ఎంతమంది చూడండి బాధలతో లేరా కానీ ఆయన ఎన్నిసార్లు మీ పట్ల ప్రేమ కలిగి ఆయన ఆయన వాక్యం ద్వారా ఆయననే కదా వాక్యం ఎన్నిసార్లు మిమ్మల్ని హెచ్చరించినప్పుడు ఎన్నిసార్లు మిమ్మల్ని గద్దించినప్పుడు మీ పట్ల ఆయన ఎన్నిసార్లు మీ జీవితాలను చూడండి పరిశీలించుకోమని బాగు చేసుకోమని ఆయన ఎన్నిసార్లు ముమ్మార్లు మీకు చెప్పినా మీరు నిర్లక్ష్యంగా జీవిస్తే మీరు ఖచ్చితంగా ఆ సర్పములకు కాటుకు మీరు గురవుతారు దాని కాటు నుంచి మిమ్మల్ని ఎవడు తప్పించలేరు చూడండి ఎందుకు తప్పించలేరంటే ఆయన చెప్పి చెప్పి చెప్పినా కూడా నువ్వు వినలేదు బుద్ధి కన్నికలు కన్యకలు చూడండి ఆ టైంలో పెండ్లి కుమారులు వచ్చినప్పుడు వాళ్ళు పరిగెత్తే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన తలిపేసి మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు ఈ దినం నిన్ను కూడా తండ్రి అట్లానే చెప్తాడు నువ్వెవరో నాకు తెలియదు చూడండి కాబట్టి ఇప్పుడైనా నువ్వు మేల్కొను నిద్రపోతున్నా నువ్వు మేల్కో ఇష్టానుసారంగా నువ్వేదో ఆచారబద్ధకంగా జీవిస్తున్నా మీరు మేల్కోండి ఆయనని కనిపెట్టుకోండి ఆయన మహిమను ధరించుకోండి లేకపోతే మీరు సేవ చేయలేరు మీరు నశించిపోతారు ఆ బోధకులు అబద్ధ ప్రవక్తలు ఆ సర్పాలకి తేళ్లకి మీరు కాటుకి గురైపోతారు మిమ్మల్ని చూడండి మీరు జయించాల వాడిని జయించేదానికే ఆయన మీలో ఉన్నాడు కానీ నువ్వు ఈ దినం ఆయనను కలిగి ఉన్నావా ఆయనని కలిగి ఉండాలంటే నీ జీవితం ఎట్లా ఉండాలా పరిశుద్ధత కలిగి ఉండాల నీ జీవితం పరిశుద్ధతగా ఉందా నీ ఆలోచనలు పరిశుద్ధత కలిగి ఉన్నాయా నీ తలంపులు పరిశుద్ధత కలిగి ఉన్నాయా నీ చూపులు పరిశుద్ధత కలిగి ఉన్నాయా నీ నోటి మాటలు పరిశుద్ధత కలిగి ఉన్నాయా నీ నడవడిక పరిశుద్ధత కలిగిందా నీ జీవన ఎట్లా ఉంది ఈ దినం పరిశుద్ధత కలిగి ఉందా నీ మాట్లాడితే అహంకారం మాటలు గర్వప మాటలు చూస్తే మోహపు చూపులు ఎప్పుడు ఆలోచిస్తే నెగిటివ్ ఆలోచనలు చూడండి ఎక్కడ నడిచినా నువ్వు అంత సమాధానం లేకుండా నడుస్తున్నాయి ఆయన చెప్పిండు నువ్వు ఎక్కడ పాదాలతో అడిగి అక్కడ సమాధానం రావాలని నువ్వు ఎక్కడ పాదాలు పెడితే అక్కడ మొత్తానికి చిచ్చు పెడుతున్నావు అగ్ని చూడండి ఎట్లా జీవిస్తే మీరు ఎట్లా దుష్టుని జయించగలరు మీలో ఎట్లా తండ్రి ఆత్మ మీలో ఉండగలదు చూడండి మీలో ఉన్నవాడి లోకంని జయించవాడని చెప్తున్నాడు నువ్వు ఆయనని కలిగి ఉండకపోతే ఎట్లా జయించగలవు చెప్పండి కాబట్టి ఇప్పుడైనా మనం ఏం చేయాలా మెలుకుగా ఉండాలా మెలుకుగా ఉండి ఆయనని కనిపెట్టుకోవాలా చూడండి తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగు చేసుకొని నాశనకరమకు భిన్నాభిప్రాయం ను రహస్యంగా నాశనకరమే కదా సంఘము ఎత్తబడతది బోధ కాదా అది చూడండి పైకి వెళ్ళి ఆకాశంలో ఉంటాము ఆకాశంలో విందు చేస్తాము ఇవన్నీ ఎవరు సృష్టించింది ఎవరు మోసపరిస్తే వాటిని నమ్మి మోసపోయి ఈ లోకమంతా అబద్ధ బోధకులు కాదా ఈ అబద్ధ ప్రవక్తలు గాదా ఆ అపవాది గాదా చూడండి అట్లాంటి నమ్మి ఎంతమంది దేవుని బిడ్డలు చూడండి ధర్మశాస్త్రం అంతా పాటించి ఒక్క ఆజ్ఞలో తప్పిపోతే నువ్వు అపరాధి అయిపోతున్నావే నువ్వు పాపిష్టివాడివి అయిపోతున్నావే నువ్వులో పాపం ఉంటుంది నువ్వు వాక్యమంతా సమృద్ధిగా ఉండి నువ్వు ఒక చిన్న విషయంలో ఇలాంటి బోధలు నువ్వు పడిపోతే నువ్వు మోసపోయినట్టా కాదా నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడా ధర్మశాస్త్రానికి దాని శాపానికి గురైన వాడు ఎవరు నీ జీవితం ఎట్లా ఉంది మీ జీవితాలు చెప్పండి కాబట్టి మెలుపుగా ఉండాలా మనము ప్రతిదీ పరీక్షించాలా నువ్వు చేసే ప్రతిదీ పరీక్షించాలా నీలో వివేచన లేకపోతే ఈ అంత్య దినాల్లో నీలో వివేచన లేకపోతే నీలో పరిశుద్ధాత్ముడు లేకపోతే నువ్వు కసిగట్టలేవు అవి సర్పములు తేళ్లు నీ పక్కనే ఉంటాయి నువ్వు చిన్న తప్పు చేసినావా నీవు ఇమీడియట్ గా కాటేస్తాయి కానీ వాటి కాటుకు నువ్వు గురైనవా నీ బాధ భయంకరంగా ఉంటుంది కాబట్టి చూడండి మనం గురవ్వద్దు వాడు ఎంతగా మన మీద వాడు గుసలు కొట్టినా ఎంతగా మనల్ని వాడు కాటేయడానికి వచ్చినా నువ్వు మాత్రం నీ పాదాలతో వాడిని అనగద్రొక్కాలా చూడండి మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు అనేకులు అంట ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఎంతమంది అయితే అనేక బోధకులు అనేక ప్రవక్తులు వచ్చినారు అలాగే అనేకులమైన దేవుని ఏర్పరిచిన బిడ్డలు వారి పోకిరి శేష్టలను అనుసరించి నడుస్తారంట వాళ్ళు ఎట్లా చెబితే అట్లా ఎవడిలో జ్ఞానం ఉండదు ఎవడిలో వివేచన ఉండదు ఎవడు పసిగట్టలేడు పరీక్షించలేడు ఎందుకంటే వాళ్ళకి అవి లేవు కాబట్టి వాళ్ళు మోసపోతున్నారు కాబట్టి వాళ్ళు ఏవైతే పోకిరి చేష్టలు చేస్తున్నారో వాటిని వీళ్ళు కూడా ఆచరిస్తారన్నట్టు వీళ్ళు కూడా పాటిస్తారు చూడండి వీరిని మట్టి సత్య మార్గము దూషింపబడును దేవుని సత్య మార్గం అంటే ఆయన బాధపడతాడు ఆయన బిడ్డల పట్ల చూడండి ఆయన మీతో ఉండాలని ఆశపడుతుండూ నీ హృదయాన్ని శుద్ధి చేసుకోమంటున్నాడు ఆయన నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే నీ హృదయాన్ని స్వస్థత చేసుకుంటే నీ హృదయంలో వచ్చి ఉంటాడు తండ్రి అప్పుడు ఆయన నీకు చూపిస్తాడు నీ మార్గాన్ని నీ త్రోవను నీ పట్ల సరళం చేస్తాడు కానీ నీ హృదయమే కోపంతో ఈ లోకం ఉన్న హృదయాన్ని నువ్వు నింపుకుంటే చూడండి నువ్వు ఎట్లా ఆయన నీలో ఉండగలడు నువ్వు ఎట్లా వాడిని పసిగట్టగలవు పరీక్షించగలవు చెప్పండి కాబట్టి అనేకులు చూడండి వాళ్ళ యొక్క విధానాలకి బోధలకి అడిక్ట్ అయిపోయి వాళ్ళంతా చూడండి వాళ్ళని బట్టి నడుచుకుంటున్నారంట కానీ వారిని బట్టి ఈ సత్య మార్గము దూషింపబడుతుందంట చూడండి వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు వాళ్ళు అధిక లోబులంటే లోభత్వం వాళ్ళకి దురాశ దురాశ ధనాపేక్ష వాళ్ళకి ఈ ధనం మీద ఆశ దురాశ ఉంది వాళ్ళలో కాబట్టి వాళ్ళు కల్పన కదలు అవన్నీ ఇవని నిన్ను చెప్పి మోసపరిచి నీ రక్తాన్ని తాగుతా ఉంటారు జలగల్ లాంటి వాళ్ళు నిన్ను జలగలు వీళ్ళు ఎట్లా జలుగలు జలగలో నీ శరీరం పడి నీ రక్తాన్ని పీల్చిందాక దానికి జాలి ఉండదు ఆ జలకి ఎక్కడ జాలి ఉంది తాగినా నేను వదిలేద్దామని అనుకోదు ఇంకా తాగాల తాగాల నీ రక్తం నీ శరీరం అంతా తాగాలి వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే అధిక లోబలంటే వాళ్ళకి స్వార్థం ఎక్కువ ధనాపేక్ష ఎక్కువ దురాశ ఎక్కువ వాళ్ళకి సాక వాళ్ళకి ఏ సంతోషం ఉండదు సమాధానం ఉండదు ఇంకా దోచుకోవాలా ఇంకా దోచుకోవాలా దోచుకోవాలా దోచుకోవాలా ఇది వాళ్ళ పని అదే దానికోసమే దురాశ కలిగి ధనాపేక్ష వాళ్ళకి ఇంకా సంపాదించుకోవాలా ఇంకా సంపాదించుకోవాలా కానీ వీళ్ళు ఎట్లా కల్పనా వాక్యాలు చెప్పి మోసపరిచి చూడండి మీ వలన లాభము చూడండి నీ ధనాపేక్ష దురాశ అంటే అవి కలిగి నీ దగ్గర నుంచి నీ రక్తాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు తాగుతున్నారు వాళ్ళు అంటే నీ సంపద కావచ్చు నీ ఆశీర్వాదం కావచ్చు చూడండి నీ ఆశీర్వాదాన్ని కూడా వాళ్ళు దోచుకుంటున్నారు నిన్ను నశింప చేస్తున్నారా లేదా వాళ్ళు నువ్వు ఆశీర్వాదం ఆయన ఎందుకు ఇచ్చిండు నిన్ను పర్లోక రాజ్యంలో ఉండడానికి నీకు ఆశీర్వాదం ఇచ్చిడు కానీ వాడు ఏం చేస్తున్నాడు నిన్ను నాశనం చేస్తుండడు నీ ఆశీర్వాదనాలు కూడా వాడు ఏం చేస్తుండడు లాక్కుంటున్నాడు వాడు నిన్ను మోసపరుస్తుండు నిన్ను ధనం మీద లాగుతున్నాడు నీ ఆత్మీయతను దెబ్బ కొడుతున్నాడు నిన్ను సత్యంలో నుంచి పక్కగా తప్పేస్తున్నాడు చూడండి పర్లోక రాజ్యంలో నిన్ను ఉండకుండా చేస్తుండు వాడు అట్లా తయారైండు ఈ అబద్ధ చూడండి మీ వలన లాభము సంపాదించుకుందరు వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు వీళ్ళకి ఆలస్యం లేదు ఆయన వచ్చినప్పుడు వీళ్ళు అగ్ని బంధకంలో పడవేయబడతారు ఈ అబద్ధ బోధకులు అబద్ధ ప్రవర్తలు వాళ్ళని ఎవరైతే నమ్మినారో ఎవరైతే వాళ్ళ చెప్పినట్టు నడుచుకున్నారో ఎవరైతే వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళతో నడిచినారో వీళ్ళు కూడా అగ్ని పడవేయబడతారు చూడండి తండ్రి ఏమో నిన్ను ఆశీర్వదించిండు ఆ పర్లోక రాజ్యంలో ఆయనతో ఎదుటను ఉండాలని ఇష్టపడితే వీడేమో నిన్ను అగ్నిగంధకంలో పడవేయాలని చూస్తున్నాడు చూడండి ఎట్లా మోసం మోసం ఎక్కడ ఉంది ఆయన ఆయన తండ్రి ప్రేమ ఎట్లా ఉంది వీడి ఆయన నిన్నేమో ఆయన ఎంతగానో ప్రేమించిండు నీ ఆయన పర్లోక రాజ్యమో కానీ ఆయన ఎదుటను ఉండాలని ఆయన ఎంతగానో ప్రేమ చూపించిండు నిన్ను పాపులవైన నిన్ను ఆయన పరిశుద్ధపరిచి ఆయనతో పెట్టుకోవాలని నిన్ను చూస్తుంటే వీడు మాత్రం దానికి ఆపోజిట్ గా నిన్ను అగ్నిగంధంలో అగ్నిగండంలో పడవేయాలని నిన్ను నరకంలోకి వేయాలని దుష్టుడు ఆలోచిస్తున్నాడు చూడండి కానీ ఈ దినం నువ్వు ప్రేమని నమ్ముతున్నావా ఎవరిని నమ్ముతున్నావు ఎంతమంది ఎవరు దేవుని బిడ్డలు ఆయన ఏర్పరిచిన బిడ్డలు ఎవరిని నమ్ముతున్నారు ప్రేమని నమ్ముతున్నారా లేకపోతే చూడండి మోసాన్నే నమ్ముతున్నారు మోసాన్నే ఆశ్రయిస్తున్నారు నిన్నటి దినం వాక్యం చెప్తే ఇలా ఆ బ్రదర్ కూడా రాలేదు చూడండి కొంచెం దేవుని వాక్యం కొంచెం కఠినంగా వెళితే నువ్వు మనిషికి పక్కకే దప్పుకుంటున్నావు కానీ నువ్వు పక్కకి మీరు వెళ్ళిపోయినంత మాత్రాన ఆ వాక్యము నీకు కఠినంగా అనిపించినంత మాత్రాన నువ్వు పక్కకు వెళ్లితే నువ్వు నష్టపోతావు తప్ప ఆ చెప్పిన వాడికి ఎవరికి ఏమీ నష్టం ఉండదు ఎందుకు నష్టం ఉండదంటే వాళ్ళ పిలుపు అదే కదా బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి చెప్పడము ఆయన విధానాన్ని ఆయన సత్యాన్ని ప్రకటించడమే ఆయన సత్యము ఆయన విధానం మీకు కొంచెం అంటే లోకా ప్రేమించిన వాళ్ళకి కఠినంగా అనిపించినా నువ్వు దాన్ని కఠిన దాన్ని నువ్వు స్వస్థపరచుకోకుండా నువ్వు పక్కకు వెళ్ళిపోతే ఎవరికి నష్టం ఎవరికి లాభం కాబట్టి చూడండి మనమైతే ఈ రీతిగా జీవించొద్దు ఈ రీతిగా మనం ఉండొద్దు ఎందుకంటే దేవుని ఆత్మ నిలో ఉంటే నువ్వు ఈ లోకాన్ని జయించాలా ఈ అంత్య దినాల్లో ఆయన సువార్తని నువ్వు ప్రకటించాలా అపవాది సాతాను ఘట సర్పమ్మ చేతిలో చిక్కబడి ఉన్న వాళ్ళందరినీ నువ్వు విడిపించాలా చూడండి నీ పిలుపును నిశ్చయం చేసుకొని మరీ జాగ్రత్త నీలో జాగ్రత్త లేకపోతే నీలో పిలుపు పట్లను నిర్లక్ష్యంగా జీవిస్తే చూడండి వీళ్ళ చేతుల్లో ఈ సర్పమ్మల తేళ్లకి కాటుకి నువ్వు గురవుతావు చూడండి వాళ్ళ చేతుల్లో మనం చిక్కబడిపోతాం ఇప్పుడు చూద్దాం మార్కు సువార్త పదమూడవ అధ్యాయము మార్కు సువార్త అధ్యాయము ఇరవై ఒకటో వచనము ఇరవై రెండో వచనము చూడండి మాకు స్వాత పదమూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనము వచనం కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు అదిగో అక్కడనున్నాడని ఎవడైనను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి ఆయన అన్ని చెప్పిండు ఆయన ఆయన బిడ్డలకి ఆయన ఆయన మొత్తము ఈ అంత్య దినాల్లో ఎట్లా ఉంటుందో మొత్తం ఆయన ఆయన లేఖనాల్లో పొందుపరిచిండు చూడండి ఇక్కడ క్రీస్తు ఉన్నాడు అక్కడ తండ్రి ఉన్నాడని ఎవడైనాను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మకుడి నేను నమ్మొద్దు చూడండి ఈ ప్రవచనం నీలో లేకపోతే నువ్వు నమ్ముతావా లేదా నేను పలానా మందిరంకి వెళ్తే నేను బాగుపడతాను పలానా పాస్టర్ చేస్తే నాకు స్వస్థత వస్తుంది లేదంటే పలానా చోట దేవుడు ఉన్నాడు ఎందుకు లేడు ఆయన ఆయన పలానా మందిరంలోనే ఉన్నాడా పలానా స్థలంలోనే ఉన్నాడా లేదా పలానా వ్యక్తిగాడు ఉన్నాడు ఆయన ఆయన ఆత్మరూపీ దేవుడు తండ్రి ఆయన ఎక్కడో లేడు నువ్వు నీ హృదయాన్ని స్వస్థపరచుకుంటే నీ హృదయంలోనే ఉన్నాడు నీలోనే ఉన్నాడు చెప్పిండు కదా మీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు మొత్తాన్ని అంటే నీలో ఉన్నది ఎవరు తండ్రి కదా నువ్వు ఎక్కడ పోతున్నావు అలా పాస్టర్ దగ్గరికి పోతావు పలానా సంఘానికి వెళ్తావు పలానా దగ్గరికి వెళ్తావు నువ్వు వాళ్ళ కాడికి వీళ్ళ కాడికి పలానా ప్రాంతానికి వెళ్తున్నావు కానీ నువ్వు చిత్తశుద్ధి కలిగి నీ హృదయాన్ని స్వస్థపరుచుకొని నువ్వు బుద్ధి కలిగి నువ్వు నిజంగానే నీ యొక్క పాపములను ఒప్పుకొని నువ్వు ఎక్కడ ఉన్నావో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అక్కడ మోకాలు దండేస్తే తండ్రి ఉండడా నీకు ఉంటే నీకు స్వస్థత రాదా నీ నమ్మకం ఎట్లా ఉంది పలానా చర్చిలో ఉంది నీ నమ్మకం పలానా పాస్టర్ కార్డ్ ఉంది నీ నమ్మకం ఎక్కడ ఉంది నీ నమ్మకం తండ్రి పట్ల ఆయన ఆయన మొత్తం ఈ లోకంలో ఉన్నాడే ఆయన ఎక్కడో లేడే ఆయన ఆత్మరూపి దేవుడు నువ్వు ఆయనని ఎక్కడ ఉండి నువ్వు నీ హృదయపూర్వకంగా ఆయనని ఆహ్వానిస్తావు నువ్వు ఆయనని పిలుస్తావు ఆయనను వెతికితే నీకు టక్కన ఆయన ప్రత్యక్షం కానీ నువ్వు ఎక్కడ చూస్తున్నావు ఈ దినము పలానా చర్చీలో చూస్తున్నావు లేదంటే పలానా కాస్టర్ కార్డ్కి పోయి చూస్తున్నావు వాళ్ళు చేస్తే నాకు స్వస్థత ఆ మందిరానికి వెళ్తే నాకు బాగా అవుతాను లేదంటే అక్కడ పోయి రెండు మూడు రోజులు నైట్లు నిద్ర చేస్తే నాకు బాగా అవుతుందని ఇట్లా జీవిస్తున్నారు దేవుని బిడ్డలందరూ లేదా అక్కడికి పోయి నేను వెళ్ళి ఒక కానికేస్తే లేదా పలానిది చేస్తే నాకు మంచిగా అవుతుంది చూడండి నీ నమ్మకం అట్లా ఉంది అట్లా నిన్ను మైండ్ ఆ బోధకులు ఆ ప్రవక్తలు నీ మైండ్ని ఏం చేసిండ్రు అట్లా ట్రైన్ చేసిండ్రు వాళ్ళు చూడండి మోసం ఎక్కడ ఉంది చూడండి మన గుమ్మ ఎదుటే ఉంది మోసం మన దగ్గరే ఉంటుంది మోసం మోసపోతున్నామా లేదా ఎంతమంది దేవుని బిడ్డలు ఏదైనా మోసపోయిండ్రు చూడండి చూడండి కథగా ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు అదిగో అక్కడ నున్నాడు అని ఎవడైనా చెప్పిన ఎడలా నమ్మకుడి ఆ కాలమందు అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వచ్చి ఆ కాలమందు అంటే ఇదే ఆ కాలం నువ్వు రాసి పెట్టుకో ఆ కాలమందు అని పదములు వాడదు ఆ కాలమందు అంటే అది ఈ కాలమే చూడండి అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వచ్చి ఆల్రెడీ వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు వచ్చి సాధ్యమైన ఎడలా ఏర్పరచబడిన వారిని మోసపచ్చుటకై సూచన క్రియలను మహత్కార్యములు చూడండి దుష్టుడి కూడా శక్తి బలం ఉంది వాడు కూడా గొప్ప సూచనక్రియలు చేస్తాడంట వాడు కూడా మహత్కార్యములు చేస్తాడంట ఎందుకు చేస్తాడు అవన్నీ నమ్మించడానికి నీ గొంతుకు వేయడానికి గొర్రె కానీ కసావాన్ని నమ్మివాడు గొంతు ఎట్టగోస్తాడు ప్రేమ చూపించి తక్కునే గొంతుకు వస్తాడు అట్లా నమ్మించి నీకు గొంతుకు వస్తాడు నువ్వు ఎట్లా ఆ మహత్ కార్యాలను చూసి ఆ సూచ్యక్రియలు చూసి అమ్మ నిజంగానే ఈయనలో దేవుడు ఉన్నాడే నిజంగా ఈ సంఘంలో గొప్ప దేవుడు ఉన్నాడని నమ్ముతావా నువ్వు ఇప్పుడు నువ్వు అనుకున్నది వెళ్ళినావు అక్కడ ప్రార్థించినావు నీకు అది జరిగింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అనుకున్నది అక్కడ జరిగింది అంత మాత్రాన అక్కడ తండ్రి ఉన్నాడని నువ్వు నమ్ముతావా అపవాది కూడా చేస్తాడని దేవుడు చెప్తుండే ఇక్కడ గొప్ప కార్యాలు మహత్ అంటే నీకు అది జరిగినంత మాత్రాన అది దేవుడే జరిగిందని నువ్వు నమ్ముతావా ఎలా నమ్ముతావు నువ్వు ముందు ఎట్లా నమ్మాలా చెప్పండి అది ఎట్లా నమ్మాలో చూద్దాం ఉండండి మీరు జాగర్తగా ఉండి ఇదిగో సమస్తమును మీ ముందు మీతో ముందుగా చెప్పి ఉన్నాను ఆయన ఆల్రెడీ అన్ని చెప్పిపోయిండు సమస్తము చెప్పిండంట ఎంత దినాల్లో ఎట్లా ఉండబోతుంది ఆయన రాకడా వస్తే ఎట్లా ఉండబోతుంది ఎట్లా ఈ అబద్ధ ప్రవక్తలు వచ్చి ఎట్లా ఉంటారు మనుషులు ఎట్లా జీవిస్తారు ఎంత దినాల్లో మనుషులు ఏ రీతిగా జీవిస్తారు మొత్తం చెప్పిండు చూడండి మీరు జాగ్రత్తగా ఉండండి మీకు జాగ్రత్త చెప్పిపోయిండు చాలా మంది చెప్తారు కదా మనం ఏదన్నా బాగలేదంటే బ్రదర్ ప్లీజ్ టేక్ కేర్ బ్రదర్ అంటారు టేక్ కేర్ అంటే ఇది జాగ్రత్తగా ఉండండి చెప్తారు చూడండి తండ్రి కూడా ఆయన వెళ్ళేటప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్తుండండి కూడా ఎందుకు జాగ్రత్త ఉండమన్నాడు ఇలాంటి వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు కూడా గొప్ప కార్యాలు సూచక్రియలు చేస్తే నీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు మోసపోతారని మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను చూడండి ఆయన సమస్తము మనకంట ముందుగానే చెప్పి ఉన్నాడు చూడండి ఇప్పుడు మత్తాయి సువార్త ఇరవై అధ్యాయము మత్తాయి సువార్త ఇరవై అధ్యాయము ఇరవై వచ్చింది చూడండి మొత్తైసు వార్త ఇరవై నాలుగు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యంలో కనబరచను ఇదిగో నేను ముందుగానే మీతో చెప్పి ఉన్నాను ఎప్పుడు చెప్పిండు ఆయన ఆయన రెండు వేల రెండు కిందటే చెప్పిండు ఎవరు వస్తారని అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తాలని ఈ రెండు సంవత్సరం మధ్యలో రాలేదా వాళ్ళు ఏర్పరచుకున్న వాళ్ళందరినీ మోసపరచట్లేదా నీకు కనిపించట్లేదేమో నువ్వు మతపరంగా ఉంటే నువ్వే వాడి చీకటిలో ఉన్న వాడికి చీకటే కనిపిస్తుంది కానీ వెలుగు ఎక్కడ కనిపిస్తుంది వెలుగులో ఉంటే అటు వెలుగు చూస్తాడు ఇటు చీకటి చూస్తాడు నువ్వు ఎట్లా ఉంది నీ జీవితం నీ చీకటిలో ఉంటే నీ చకటి తప్ప వెలిగి ఎక్కడ కనిపిస్తుంది నీకు వెలుగు వెలుగు కనిపిస్తుంది వెలుగులో తప్పటి చీకటి చూస్తావు చూడండి ఇదిగో నేను ముందుగా చెప్పి ఉన్నాను చూడండి కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినట్లు వెళ్ళకుండి ఇదిగో లోపల గదిలో చూడండి అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఆ పాస్టర్ చేస్తే అవుతాడు ఈ పాస్టర్ అయితే అవుతుంది వాళ్ళ వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు ఇక్కడ అని చెప్తుంటే మీరు నమ్మొద్దంట చూడండి ఆయన ఎక్కడనో లేడు నువ్వు ఆయన బిడ్డవైతే ఆయన నీలోనే ఉన్నాడు కాబట్టి నువ్వు ఎక్కడెక్కడో ఎదుగుతున్నావు కానీ ఆయన ఏం చెప్తుడు నీలోనే ఉన్నాను నేనని చెప్తుడు కానీ నీలో ఆయన లేకపోతేనే నువ్వు ఎక్కడెక్కడో పరిగెత్తావు అనమాట కానీ ఆయన ఏం చెప్తుండో మీ హృదయానికి స్వస్థత ఉంటే నీవు ఆయన పట్ల కలిగి ఉంటే నేను నీతోనే ఉన్నానని చెప్తుండ ఆయన ఇప్పుడు మనం మత్తాయసు వార్త పదిహేడో అధ్యాయము పదిహేనో వచనం మత్తాయసు వార్త ఏడో అధ్యాయము పదిహేనో వచనం చూడండి పదిహేనో మతైసు వార్త ఏడో అధ్యాయము పదిహేనో వచనము అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి అంటే ఈ అబద్ధ ప్రవక్తలు అంటే ఈ సర్పాలు తేలు వీళ్ళే కాబట్టి వాళ్ళని గురించి ఏమంట జాగ్రత్త వారు గొర్రెల చర్మములను వేసుకొని మీ వద్దకు వస్తారు కానీ లోపల వాళ్ళు ఎట్లా ఉంటారంట క్రూరమైన తోడేళ్ళే పేరుకి నీతో ప్రేమగా మాట్లాడతారు ప్రేమ విందులిస్తారు మీతో మంచిగా మాట్లాడతాడు ఆప్యాయంగా మాట్లాడతారు నీ పట్ల గొప్ప ప్రేమ ఉన్నట్టు కనబరుస్తారు కానీ వాళ్ళ హృదయంలో దురాశ ధనాపేక్ష చూడండి అధిక లోబులు వాళ్ళు చూడండి వాళ్ళు తోడేళ్ళలాగా ఉంటారు తోడేళ్ళు చూడండి వాళ్ళ రూపం ఎట్లా ఉంది హృదయం కానీ నీ ఎదుట వాళ్ళు ఎట్లా ఉంటారు మంచి వాళ్ళలాగానే ఉంటారు ప్రేమ విందులు ఇస్తారు నీతో ప్రేమగా మాట్లాడతారు నువ్వు నీ పట్ల ఏదో వాళ్ళకి గొప్ప మనసు ఉన్నట్టు వాళ్ళు చూపిస్తారు కానీ వాళ్ళ హృదయాలు ఎట్లా ఉంటాయంట తోడేళ్లలాగా ఉంటాయంట కానీ నువ్వు ఎట్లా వాళ్ళని పసిగట్టాలంట చూడు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు హలే చూడండి ఈ అబద్ధ బోధకులు అబద్ధ ప్రవర్తలు వారి ఫలం అంటే ఏంది వాళ్ళు చెప్పే బోధ వాళ్ళు చెప్పే ప్రకటించే తండ్రి బోధ సువార్త ఆయన చెప్పే ఏదైతే దేవుని వాక్యం ఉందో ఆ ఫలం అది ఆ వాక్యం ఎట్లా ఉంది ఆయనకి అంగీకారంగా ఉందా ఆయన చిత్తానుసారంగా ఉందా ఆయనకి లోబడేటట్టే ఉందా ఆయన నీతిని జరిగించేటట్లే ఉందా ఆయన పట్ల సమాధానం కలిగేటట్టే ఉందా చూడండి ఆ ఫలం అంటే వాళ్ళు ప్రకటించే వాక్యమే ఫలం అనమాట ఆ వాక్యం అనే ఫలము మీరు ఎట్లా అంటే వారిని తెలిసి తెలుసుకుంది అంటే వాళ్ళు సత్యాన్ని ప్రకటిస్తున్నారా లేదంటే అబద్ధాన్ని ప్రకటిస్తున్నారా అది నువ్వు ఎట్లా చెప్పాలా నీలో వివేచన ఉండాలా నీలో ఆయన ఆత్మ ఉండాలా అప్పుడే కదా నీకు అర్థమయ్యేది నీకే తెలియనప్పుడు వారి ఫలాన్ని నువ్వెట్లా పసిగట్టగలతావు నీలో ఫలం ఉండాలా నీలో ఏ ఫలం ఉండాలా తండ్రి ప్రేమ తండ్రి ఫలం నీలో ఉండాలా అంటే ఆయన సత్యమైన జీవమైన వాక్యం నీలో సమృద్ధిగా ఉంటే ఆ ఫలం నీలో ఉంటే ఆ వారి ఫలాన్ని కూడా నువ్వేం కనుక్కుంటావు తెలుసుకుంటావు చూడండి వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు ముళ్ల పదలలో ద్రాక్షా పనులైనను పదల్లో ద్రాక్ష పనులైనను చెట్లకు అంజూరపు పండ్లైన కోయిదురా చూడండి ముళ్ల చెట్లలో ముళ్ల పదల్లో ద్రాక్ష చెట్లు రాచ పండ్లు కాస్తాయా ముండ్ల పదల్లో అట్లాగే పల్లేరు పండ్లు అంటే ఏంది పల్లేరు పల్లేరు కాదు తింటే ఏమవుతుంది మనీ చచ్చిపోతాడు అంటే మరణకరమైన పండ్లై వాటిలో అంజుర పండ్లు ఎక్కడైనా కాస్తాయా ఎక్కడైనా నువ్వు కోస్తావా అంటే చూడండి ఈ అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు ఎట్లాంటి వాళ్ళ వాళ్ళు పల్లేరు చెట్లు లాంటి వాళ్ళ వాళ్ళు పల్లేరు చెట్లు ఉంటాయి కదా అట్లాంటి వాళ్ళ వాళ్ళు ముండ్ల పద లాంటి వాళ్ళ అంటే వాళ్ళలో ప్రేమ లేదు వాళ్ళలో వాళ్ళలో సత్యమే లేదు వాళ్ళే అధిక లోబులు వాళ్ళే ప్రభుని విసర్జించిన వాళ్ళ సో వాళ్ళే నాశనం చేసుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళ నాశనమే కునికి నిద్రపోదు మళ్ళీ వాళ్ళు ఎదుటి వారిని నాశనం చేసే వాళ్ళు వాళ్ళు చూడండి వాళ్ళ ఫలాలు నువ్వు అంటే తండ్రి వాక్యము నీకు సమృద్ధిగా ఉండాలా ఆయన జీవమైన వాక్యము అప్పుడే నువ్వు పసిగట్టగలవు నీలో వివేచన ఎందుకు ఉండాలని నేను చెప్తున్నానంటే నువ్వు వివేచించకపోతే ఏ ఆత్మ ఎట్లా పసిగట్టగడతావు ఎట్లా పరిచయం నీలో వివేచన లేకపోతే నాకు తెలుసు నాకు పరిశుద్ధాత్మ ఉంది నాకు అన్ని గిఫ్ట్స్ ఇచ్చండి దేవుడు ఇస్తే ఏది నీ గొప్ప నువ్వు ఏమున్నా స్వస్థ నువ్వు ఎక్కడ ఉంది నీలో అంతా ఆయన పర్ఫెక్ట్ గా నీళ్ళు ఎక్కడ ఉన్నాడు ఉంటే నీ జీవితంలో ఏది గొప్ప కార్యాలు నీ సేవా జీవితంలో అద్భుతాలు ఏయి ఆశ్చర్య కార్యాలు ఎక్కడ జరిగినాయి నీ సేవలో చూడండి నువ్వు ఇంకా సమృద్ధిగా అవలేదు ఇంకా నీలో సంపూర్ణత అవలేదు నీలో పరిపూర్ణత అవలేదు ఆయన ఆత్మ నీలో సమృద్ధిగా లేదు ఆయన ఆత్మ నీలో సమృద్ధిగా ఉంటే నువ్వు మొత్తాన్ని జయిస్తామని చెప్తుండండి తండ్రి కానీ నువ్వు ఈ దినం జయించలేకపోతున్నావే ఈ దినం ఇంకా నీ సేవలో గొప్ప కార్యాలే జరగట్లేదే ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలే జరగట్లేదే చూడండి ను ప్రార్థిస్తే బంధకాల నుంచి వన్న వాళ్ళకి విడుదల రావట్లేదే దయ్యాలు నిన్ను చూసి వనగట్లేదా రోగులు నిన్ను చూసి స్వస్థపడట్లేదే నీలో ఎక్కడ ఉంది సమృద్ధిగా ఆయన ఆత్మ ఎక్కడ ఉంది నీలో ఆయన సంపూర్ణత పరిపూర్ణత నువ్వు ఎక్కడ ఆయనలో నీలో సంపూర్ణంగా నువ్వు ఎట్లా జయించగలవు నీలో వివేచన ఉంది ఎలా ఉంది పరిశుద్ధాత్మడు ఎక్కడ ఉన్నాడు కాబట్టి చూడండి మనము గ్రహించాలా ఎందుకు వివేచన ఎందుకు తండ్రి ఆత్మ అంటే ఈ కాలంలో నువ్వు జయించాలా కాబట్టి ఆయనని నీలో కలిగి ఉండాలా నువ్వు లేకపోతే ఎట్లా జయించగలవు నువ్వు ఎట్లా సర్పములను తేళ్లను ఎదుర్కోగలిగి బుసలు కొడతా ఉంటాయి అవి ఆక్రోశంతో ఉంటాయి నీ మీద కోపంతో ఉంటాయి నువ్వు ఎప్పుడు చిక్కితే కాటేద్దామని ఉంటాయి కానీ నువ్వు ఎట్లా చూడండి వారి ఫలముల వలన మీరు వారిని అంతా తెలుసుకుందరు మొండల పొదలలో ద్రాక్ష పనులైనను చెట్లను అంజూరప పండ్లైనను కోయిదురా అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును చూడండి నువ్వు మంచి చెట్టు అంటే తండ్రిలాగా నువ్వు ఉంటే ఆయన వాక్యము నీలో సమృద్ధిగా ఉంటే ఆయన ఆత్మలు నీలో ఉంటే నువ్వు మంచి చెట్టువి కాబట్టి నువ్వు మంచి ఫలాలనే ఇస్తావు పలిక మాలిన చెట్టు కానీ పలిక చెట్టు కానీ ఫలములు ఫలించును మంచి చెట్టు కానీ ఫలములు పలింపలేరుదు పలికి మాలిన చెట్టు మంచి ఫలములు పలింపలేదు చూడండి అది పలికి మాలిన మంచి పనులు ఎక్కడ వస్తాయి చెట్టుకి తినేకాయలు ఎక్కడ వస్తాయి దాని గుణమే అది అలాంటి దాంట్లో ఎట్లా వస్తాయి అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు వాళ్ళంతా దుష్టుడి సంతానం వాళ్ళ యొక్క ఘటసార్పం సంతానము వాళ్ళు మోసపరిచే ఆత్మలు కానీ వాటిలో ప్రేమ ఎక్కడ ఉంటుంది వాటిలో సత్యం ఎక్కడ ఉంటుంది వాటిలో జీవం ఎక్కడ ఉంటుంది చూడండి ఈ దినము దేవుని బిడ్డలందరూ వాటిని విమడిస్తున్నారు వాటి మార్గంలో నడుచుకుంటున్నారు తండ్రి మార్గంలో లేరు చూడండి ఎంతమంది మంది మోసపోస్తున్నారు ఈ దినం ఈ లోకంలో చూడండి కాబట్టి చూడండి మీరు వారి పలముల వలన వారిని తెలుసుకుందరు కాబట్టి వారి ఫలముల వలన నువ్వు తెలుసుకోవాలా వాళ్ళ వాక్యాన్ని నువ్వు పసిగట్టాలా వాళ్ళ వాక్యం నువ్వు పరిశీలించాలా పరీక్షించాలా వివేచించాలా అది ఆత్మ దేని ద్వారా నుంచి వస్తుంది తండ్రి ఆత్మ నుంచి వస్తుందా అబద్ధ ఆత్మ నుంచి వస్తుందా వాళ్ళ ఎవరున్నాడు దుష్టుడున్నాడా దేవుడు ఉన్నాడా కాబట్టి నువ్వు పసిగట్టాలా నువ్వు తెలుసుకోవాలా నువ్వు పరీక్షించాలా చూడండి ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ ప్రభువా ప్రభు అని పొద్దున్నీ నువ్వు సాయంత్రం దాకా ప్రార్థనలు చేస్తారు కానీ వీళ్ళెవరు అయన పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు కాని పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును చూడండి నా తండ్రి చిత్త ప్రకారమే ఎవడైతే చేస్తాడు ఎవడైతే ఆయన చిత్తానుసారమైన వాక్యాన్ని ప్రకటిస్తారు ఆయన చిత్తానుసారంగా జీవిస్తారు ఆయన చిత్తానికి లోబడి ఆయన పట్ల విధేయత కలిగి ఆయన నీతిని నెరవేర్చే వాళ్ళు వాళ్ళే పరలోక రాజ్యంలో ఉంటారు ప్రభువా ప్రభు ఆయన పదం వాడినంత మాత్రాన ఆయన నామం వాడినంత మాత్రాన ఆయన పేరును నువ్వు తలుచుకున్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడవు కావు నువ్వు పరిశుద్ధుడవ కావు నువ్వు మంచి ప్రవర్తవు కావు ను ఎట్లా మంచి ప్రవక్తం అవుతావంటే ఆయనలాగా నువ్వు ఉంటేనే ఆయన కలిగిన పరిశుద్ధత నీలో ఉంటేనే చూడండి ఆయన చిత్తానుసారంగా ఆయన చిత్త ప్రకారమే నువ్వు ఆయన చిత్త ప్రకారమే నువ్వు ప్రకటించి ఆయన చిత్తానుసారంగా నువ్వు ఈ లోకంలో సేవ చేసి అది అప్పుడు నువ్వు పర్లోక రాజ్యంలో ప్రవేశిస్తావు అంతేగాని నేను ప్రార్థిస్తున్నానే నేను రక్షణ పొందినానే నేను మందిరానికి వెళ్తున్నానే నేను ప్రార్థన చేస్తున్నానే పాటలు పాడుతున్నానే నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నానే నేను దేవుడిని తెలుసుకున్నానే ఎందుకు ప్రభువా ప్రభు అని అని నన్ను ప్రతివాడు పర్లోక రాజ్యంలో ఉండడంట నీ హృదయమే స్వస్థత కాలేదు నువ్వు ప్రార్థిస్తే ఏం లాభం చెప్పండి నీ హృదయమే స్వస్థత లేదు నీ మాటల్లోనే గర్వం ఉంటది నీ మాటల్లోనే అహం ఉంటది నీలో ఎక్కడ తగ్గింపు తత్వం ఉండదు నీలో ఎక్కడ వినయం ఉండదు సాత్వికం ఉండదు దీర్ఘశాంతం ఉండదు ఓపిక ఉండదు ఓర్పు ఉండదు ప్రేమ లేదు మంచితనం లేదు ఆశానిగ్రహము లేదు నువ్వు ఎట్లా పరిశుద్ధుడు ఎట్లా ఆయన పర్లోక రాజ్యంలో ఆయన చిత్తానుసారంగా జీవిస్తావు ఆయన లేడా సాత్వికంతో లేడా ఆయన దీర్ఘశాంతం కలిగి లేడా వినయంతో నడుచుకోలేదా తగ్గించుకోలేదా నీలో ఏది ఆ తగ్గింపు తత్వం నీలో ఏది చూడండి ఆయన ప్రతి వారిని ఆశీర్వదించిండు ప్రతిదీ కృతజ్ఞతాస్తోతులు చెల్లించండు తండ్రికి నీలో ఏది ఆశీర్వాదం నువ్వు ఎప్పుడు వ్యర్థమైన మాటలు అహంకారపు మాటలు గర్భపు మాటలు నువ్వు ఎట్లా మాట్లాడుతుంటే నువ్వు ఎట్లా పరలోక రాజ్యంలో ఉంటావు నువ్వు ఎట్లా ప్రభువా ప్రభు ప్రార్థిస్తే నువ్వు పరోలోక రాజ్యంలో ఉండలేవని చెప్తుండడు కానీ నువ్వు ఎట్లా పరలోక రాజ్యంలో ఉండాలంటే ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటేనే అయన చిత్తానుసారంగా నువ్వు జీవిస్తేనే పరలోక రాజ్యంలో ఉంటారంట కాబట్టి చూడండి మనమైతే ఆయన చిత్తానుసారంగానే జీవించాలా ఆయన చిత్తానుసారంగానే మనం స్వార్థని ప్రకటించాలా మన జీవితాలు కూడా ఆయన చిత్తానుసారంగానే కట్టుకోవాలా మన కుటుంబాలు కానీ మన పిల్లలను కానీ మనము మన సేవ కానీ ప్రతిదీ ఆయన చిత్తానుసారంగానే ఉండాలా కాబట్టి మనము మెలుకుగా ఉండి స్వస్థ బుద్ధి కలిగి మనము ఆయన ఎందు రాకడకు మనము ఆపేక్షించుకొని కనిపెట్టుకుందాం ఓపికతో ఉందాం ఓర్పుతో ఉందాం సహనంతో ఉందాం దీర్ఘశాంతంతో ఉన్నాం చూడండి ఈ అబద్ధ బోధకులు ప్రవక్తలు వాళ్ళందరినీ మనం జయించాలా కాబట్టి మనలో తండ్రి ఆత్మ మనం పొందుకోవాలా కాబట్టి మనలో ఉన్నవాడి ఈ లోకాన్నే జయించిన వాడు కాబట్టి ఆయననే మనలో ఉంటే ఆయన ఈ లోకాన్ని జయించండు తండ్రి చిత్తాన్ని నెరవేర్చండు కాబట్టి నువ్వు కూడా తండ్రి రాజ్యాన్ని నెరవేరుస్తావు ఆయన నీలో ఉంటే ఆయన సహాయం నువ్వు తీసుకుంటే నువ్వు నెరవేర్చగలుగుతావు కాబట్టి తరలోక ఉన్న తండ్రి యానికి వందనాలు తండ్రి ప్రభు అనికే స్థుతులు స్తోత్రంలో తండ్రి గొప్ప దేవా కనిక్రం తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన జీవాధిపతి న్యాయాధిపతి తండ్రి నీకు వందనాలు ప్రభా అవును ప్రభా తండ్రి ప్రభువా ప్రభు అని నాయన ప్రార్థించేవాడు ఎవడు ప్రభా నాయన నీ వాడు కాడంటున్నావు ప్రభా ప్రతి వాడు పరలోక సంబంధమైన వాడికి కాడంటున్నావు ప్రభా కానీ నీ చిత్తానుసారంగా జీవించిన వాడే నిజమైన వారసుడు నీ నిజమైన పరలోక రాజ్యానికి అరుగుడు దానికి హక్కుదారుడని నువ్వు చెప్తున్నావు ప్రభా కాబట్టి ప్రభా నాయన మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని చెప్తున్నావు ప్రభా అవును ప్రభా మాలో నువ్వు నీ సహాయం మాకుంటే మీరు ఈ లోకంలో ఉన్న ఆపవాదిని జయించినారు ప్రభా ఈ లోకంలో ఉన్న ప్రతిదీ అహంకారులను గర్వంతో నిండి ఉన్న నాయన వాళ్ళందరినీ జయించి మీరు నాయన తండ్రి చిత్తములు నెరవేర్చినారు అంటే మీ చిత్తాన్ని మీరు నెరవేర్చినారు ప్రభ కాబట్టి మీరు మాకు సహాయకుడిగా ఉండాలా మాలో మీరు ఉంటేనే మేము కూడా ఈ అహంకారులు గర్వస్థులు ఈ యొక్క తోడేళ్లు ప్రభా ఈ యొక్క సర్పాలు నాయన తండ్రి తేల మేము వెళ్ళాలా కాబట్టి నాయన మీరే మాకు సహాయకుడిగా ఉండండి ప్రభా నాయన ఈ మధ్యాహ్న కాల సమయం నీ స్వరం వినిపించి నిజంగానే మమ్మల్ని భాగ్యులు గాను ధనంతులు గాను ఐశ్వర్యవంతులుగా చేసినావు తండ్రి నీకు వందనాలు ఈ ఆరాధనలో పాల్పొందిన పలు శుద్రా బ్రదర్కి రవి బ్రదర్కి నా హృదయపూర్వక లు వాని దీవించండి ఆశీర్వదించండి వాళ్ళని ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు బయలుపరచండి వాళ్ళ కుటుంబంలో మీ పర్లోకి శాంతి సమాధానం అనుగ్రహించండి అలాగే పరిశుద్ధ బ్రదర్ కూడా ప్రభానైనా తండ్రి మంచి ఆరోగ్యం తెచ్చండి తన భార్య ప్రభా తండ్రి మాధురి సిస్టర్ కూడా ప్రభావ ఏదైతే ఆ గొంతు నొప్పి నుంచి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి స్వస్థత కలుగునుగాక థైరాయిడ్ నుంచి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక తండ్రి ఆ కిడ్నీ స్టోన్స్ నుంచి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక ఇంకా ప్రభానైనా మీ ఆత్మీయంగా బలపడాలా ప్రభా తండ్రి ఇంకా ప్రభానైనా మీ చిత్తానుసారంగా ప్రభానమైనా తండ్రి మీ ఆత్మను ధరించుకుని ఆమె కూడా గొప్ప సేవకురాల వల్ల ఆమె గొప్ప కార్యాలు జరగాల అలాగే ప్రభాతం ఆమెను కూడా వాళ్ళ కుటుంబంలో తల్లిదండ్రులకు కూడా మీరే మంచి ఆరోగ్యం దయచేసి వాళ్ళని కూడా సత్య మార్గంలోకి నడిపించండి అలాగే ప్రభాతం ఇచ్చిన ఇద్దరు బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి మంచి జ్ఞానం దయచేయండి ఆయన దుష్టుడు ఆలోచన దుష్టుడు తలంపులు వాళ్ళ మీద ఉండడానికి వీల్లేదు ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సమంత ఆన్లైన్ క్లాసులో ఉంటుండగా మంచి జ్ఞానం అనుగ్రహించండి లడ్డు కూడా ప్రభా భార్గవ సిస్టర్ కూడా మంచి జ్ఞానం అనుగ్రహించాల బీటెక్ లాస్ సెమిస్ట్రీలో మంచిగా పాస్ అవ్వాలా మంచి మార్క్స్ తోటి పాస్ అవ్వాలా తండ్రి మీరే అది ఏసు క్రీస్తు పరిశుధనామంలో జరుగునుగాక రవిధర్ కూడా యొక్క ట్రైబల్ ప్రాంతంలో వాళ్ళ గ్రూప్ అంతా ఉండగా మీరే తోడుండి ప్రభా నైన వాళ్ళని మీరు ఇంటికి గృహాలకి చేర్చండి అలాగే వాళ్ళ భార్యకి వాళ్ళ కుటుంబంలో పిల్లలందరినీ రక్షణ మార్గంలోకి నడిపించండి అలాగే ప్రతి ఒక్కరిని ప్రభా నాయన ఆరాధన పాలన పొందని వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ రాకపో వాళ్ళు మీరు తోడండి వైరస్ బాధితులను వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయా కార్యక్రమం కృపచుపించి ఆ కలవరిశీలు తండ్రి మీరు పొందిన గాయం ద్వారా స్వస్థపరచండి ఎంతో మంది మీ అందరు నిద్రించినారు ఆ సంఘంలో కాపలను మీరు లేవనెత్తండి నాయన ప్రభా కుటుంబాలకి మీరే ఆదరణ ఓదార్పు సమాధానం దయచేయండి ప్రభా భార్యను భర్తలను పిల్లలను తల్లులను కోల్పోయిన వాళ్ళకి మీరే తల్లి తండ్రి తోడుండి నడిపించమని ఈ మధ్యాహ్న కాల సమయమంతా తండ్రి నీతో గడి భాగ్యము స్వరం వినే ధన్యత ఇచ్చి మమ్మల్ని నిజంగానే ధనవంతులుగాను ఐశ్వర్యవంతులుగా చేసిన నా తండ్రి నా ప్రాణప్రీడ పరలోక మందున్న నా ఏసయ్య నీకే సమస్త మహిమ ఘనతా ప్రభావంలో తండ్రి యుగయుగంలో చెల్లిస్తూ నజరేడైన ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ పరిశుద్ధ ప్రేమ గల దేవాజీవం తండ్రి నీకు వందనాలుగుతులు స్తోత్రములు సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్త నీకు వేలాది వందనాలయా నీకు ఎక్కువ తగ్గ సంస్థ ప్రభావ ఇద్రి మాజాన సమయంలో ప్రభావం మీరు ఇచ్చిన గొప్ప దండీ మీకు వేలాది వందనాల ప్రభావ తండ్రి గడిచిన కాలం అంతా నా తండ్రి నా తండ్రి ఎంతో మంది ఈ దిన సజీలుగా లేరు ప్రభా కానీ మీ కృపను బట్టి మేము ఉన్నాం ప్రభావ మీ స్వరం వింటున్నామంటే మీ దన్నత ప్రభావ మీరు ఇచ్చిన కృపయ ప్రభావం మీరు మాకు ఇచ్చిన దన్నతే మీకు వేలాది వందనాల తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ సమస్త మహిమా జనతా ప్రభావం మీకే చెల్లిస్తున్నాం ప్రభుత్వ నా తండ్రి మా జనక ప్రభావం స్వరం ధర మాట్లాడారు ప్రభా అనేక అబద్ధ ప్రక్రియలు తమ బయలుదేరినారు ప్రభా అవును తండ్రి అది రోజు నెరవేరుతుంది తండ్రి ఎంతో మంది ప్రభావ మీ నామం నేను గొప్ప కార్యాలు చేస్తున్నావు అంటారు మీ నామాన్ని బోధిస్తుంటారు కానీ తండ్రి ప్రభా కల పెద్ద బిజినెస్ మైండ్ నైనా అనేకులు మోసపచ్చుతున్నారు ప్రభా వాళ్ళ యొక్క సంఘంలో కొత్త కొత్త రూల్స్ వాళ్ళ రూల్స్ వాళ్ళ వాళ్ళ యొక్క ఆచారాలు నాయకు లోకబద్ధమైన ఆచారాలు ప్రభావ అనేకలు మోసపుచ్చుతున్నారు తండ్రి నాయన నా ప్రభా నీ వాక్యాన్ని ఆశ్రయించకున్న ప్రభా నా తండ్రి ఆ మందిరాలను ప్రమోట్ చేసుకుంటున్నారు ప్రభా నా తండ్రి ఒక కార్యక్రమం చేస్తే నా ప్రభావ నైనా వాళ్ళకు స్వస్థత వస్తుంది వాళ్ళ ఇంట్లో డబ్బులు వస్తాయి వాళ్ళకి ఆస్తి వస్తుందని చెప్పి నేను అనేక ప్రలోభవాలకు గురి తండ్రి ఈ రోజు తండ్రి పబ్బం గడుపుకుంటున్నారు అనేక మంది సేవకులు ప్రభా తండ్రి నాయన మీ ఎందు విశ్వాసము వాళ్ళని చూపించడం లేదు ప్రభావ మందిరాల మీద నా తండ్రి ఆ కానుకల మీదనే ఆ విశ్వాసం విశ్వాసం చూపి చూపిస్తున్నారు తండ్రి అవుతండి ఆ రీతిగానే బిడల్ని మోసపుతున్నారు ప్రభావం అయినా అనేకున్న ప్రభాన్ని ఆ సత్యవాక్యంలోకి నడిపించుకున్న ప్రభావ కల్పన కదులుతున్నయన ఈలో ఒక భాషలు చూపించి ప్రభావ అయినా మీ మామని మహిమ తీసుకుని రావాలి మీ మామానికి మహిమ తీసుకుని రావాలనుకుంటున్నారు కానీ ప్రభా అంతా వ్యర్థమైంది ప్రభాన తండ్రి అవును ప్రభా అయినా మీ యొక్క సత్యమైన సువార్త ప్రభావ ప్రతి ఒక్కరి వినాల ప్రభావ వారి సొంత తలంపులుగా తండ్రి చూడడానికి వీలేదు ప్రభావ అని ఈ వాక్యం కఠినంగా ఉన్న ప్రభా నా తండ్రి ఆచరించి పాటించవారు మేము ఉండాలి ప్రభా మీకే నా తండి మీరు మీతో మాట్లాడేందుకే వందనాల ప్రభా ఎక్కడ కూడా ప్రభా నా తండ్రి ఈ యొక్క అబద్ధ ప్రవక్త వీలేదు ప్రభావ ఈ లోకంలో ప్రభా ప్రతిదీ వివేచించాల ప్రభా ప్రతి ఆత్మను మేము వివేచించాలా అది మీకు సంబంధమైన కాదని మేము వివేచించాలా ప్రభావం మీకు వందనాలయ్యా ఏ ఒక్కరు నేకులకు తండ్రి ఈ మంత్రి దినాల ప్రభా అనేక గొప్ప కార్యాలు చేస్తారు ప్రభా నతండ్రి కానీ ప్రభావన్ని మీ నుంచి వచ్చిన కాదు ప్రభావ తను మిమ్మల్ని మీ బిడ్డని మోసపు తండ్రి వాటిని బట్టి వాటి వాటిని బట్టి మోసపోయిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్న ప్రభా ప్రతి ఒక్కరికి మీ ఆత్మాషేకం దయచేయండి ప్రభావం అయినా వారి కలకొన్న గుడ్డితనం తీసిపోయిన అందం తీసేయండి ప్రభావతం తొందర సమసత్యంలోకి రావాలో ప్రభావతం అంటే నీ రాక అతి సమీపంగా ఉంది ప్రభావతం ఎంతసేపు లోకంలో ప్రయాసపడినది వ్యర్థమే ప్రభావం ఎందుకంటే సమస్తము గతించిపోతేనైనా అన్ని కొత్త పోతాయి ప్రభావ సమస్తము పాతవి గతించిన సమస్త ఉన్న ప్రభా అవుతండి అప్పుడు నూతనమైన ప్రభావి మేమేమైతే సంపాదించుకోవడానికి అవే మాకు తోడు రావు ప్రభా తి ఈ రోజు మేము కలిగిన విశ్వాసం ఈ రోజు మేము కలిగి పరిశుద్ధత ఈ రోజు మీ అందు కలిగి భారమే తండ్రి మమ్మల్ని రోజు నిలబెడతాయి ప్రభావాబట్టి అటువంటి మేము కలిగి నా తర మీద మీద జీవించు గొప్ప కృపణి బాధ్యతను మేము పొందుకోవాలి ప్రభా నా తర్ ఈ వ్యర్థమైన వాటి కోసం ఈ లోకంలో వాటి కోసం ప్రభావ మేము ప్రయాసపడడానికి వెళ్ళలేదు ప్రభావ అనేక నా తండ్రి ఈ లోకం మేము స్పష్టం కావడానికి వాటి మీద నా తండ్రి ప్రయాసపడుతున్నారు ప్రభా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారు వారందరినీ సత్య మార్గంలో నడిపించండి ప్రభావ మీరు వారి పట్ల కనికతం చూపించండి తండ్రి ప్రభావస్ బరణ ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నారు ప్రభావిత నుంచి విడుదల ప్రభావ ఎంతో మంది ఇంకొక ప్రభావం బారణపడుతున్నారు ప్రభా ఎంతో మంది మరణించిన ప్రభా నా తండ్రి మరణించిన వారి కుటుంబాల తండ్రి మీరే ఆదరణ కలిగించండి ప్రభావ సమస్తం గొల్పోయిన ఆస్ట్రేలియా ప్రభావాల మీద పడుతున్నారు ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారందరి ప్రభావ మీద మీ కృత కాచి కాపాడు ప్రభా ప్రతి తీర్చండి నన్ను మీరే నన్ను వారికి ఉండండి ప్రభా మీ యొక్క విశ్వాసంలో నడిపించండి అదే రీతి నీ ఇంక నేకులు ప్రభావ ఇంకా వైరస్ బలపడుతున్నారు కొత్త కొత్త రకాలు వేరియంట్లు అనే ఈ లోకంలో బయలుదేరినాయి ప్రభా అయినా ఇంకా రాబోతున్నాలు ఇంకా భయంకరంగా ఉంటాయి ప్రభా వాటన్నింటిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ మెల్క జీవించాల ప్రభా నా తండ్రి ఎక్కడ ఈ లోకంలో ఎంత చేసిన ప్రభాటి నుంచి మేము తప్పించుకోలేము ప్రభా కేవలం మీలో ఉంటేనే మేము తప్పించుకోగలుగుతాం ప్రభా వాటి కాటుకు బలిగా ప్రభా అవుతండి మీకు మీ యొక్క వాగ్దానాలు మమ్మల్ని నిలబెట్టడానికి ఉన్నాయి ప్రభా మీ మార్గంలో మేము నచ్చిన ప్రభావ మాలో నెలబెట్టాయి కాబట్టి అటువంటి రీతిలో మేము సాగాల ప్రభా ఎందుకంటే ఈ లోకంలో ఏమి లేదు ప్రభావిత అదే అదే జ్ఞానం ప్రభ అందరికీ కలిగించే ప్రభావి అన్ని కానీ ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానం కలిగించే ప్రభావం ప్రభావంత అవ్వాల ప్రభావ మీ లోకంలో ఏం లేదన్నది తెలుసుకుని నన్ను మీతో తిరిగి జ్ఞానం దయచేయండి ప్రభావ ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభావ జాగ్రత్తగా జీవించేది అదే వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి ఒక్కరు మీరు స్వస్థపరచండి ప్రభావ నేను అనేక చోట్ల ప్రభావి స్టార్ట్ అయిన ప్రభావని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుంటుంది నేను వాటిలో ఏదో ఆదరణ దొరుకుతుందనుకున్న ప్రభావ అవి మాత్రం కాపాడలేదు ప్రభా కాబట్టి నాకు అతను తెలియక వేసుకున్న వాళ్ళందరూ వ్యాక్సిన్ దుష్ప్రభాలు వారి మీద పనుకున్న ప్రభావ మీరు కాపాడలే మీరే మీరే కాపుగా దయచండి ప్రభావ శరీకరం చూపించండి తండ్రి మీరే స్వస్థపచ్చండి ప్రభావ అదే రైతు నేను ప్రేర్లో పాల్గొన్న ప్రభావ మీ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ నన్న వారందరినీ తండ్రి మీకు అభిషేకం పొందుకోవాలి మీ సేవలో బలంగా నడవల ప్రభావ ప్రతి ఒక్కరినైనా మీ యొక్క కార్యములు నెరవేర్చాల ప్రభావా చిత్తానుసారం జీవించాల ప్రభావ మీరేమైనా వారికి దోడుగుండండి వారు వీళ్ళ ప్రతి చోట మీద శాంతి సమాధానం తెచ్చండి మీ యొక్క కృప కనికరంతో కాచికి కాపాడమని ప్రార్థిస్తున్న ప్రభావికనైనా మీ వాకి ఎక్కడైనా బ్రదని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ నేను ఇంకా మరుగైన విషయాలు తెలియజేయడం ప్రభావ గొప్ప సేవ చేయాల ప్రభావ జాబ్ లో గానే ప్రభావ ప్రతి విషయం మంది తండ్రి అపవాది అపవాదిన తండ్రి అతని జీవితంలో ఇంటర్ఫీర్ కాకుండా ప్రభావ ప్రతి చోట అడ్డుకట్ట వేయండి ప్రభావ అతండ్రి వాడికి నా తండ్రి వాడి మీద మీద ప్రభావ ప్రభావం ఉండడానికి వీలైన ప్రభావ అతని వాడు ఏ రీతిగా ప్రభావ అతని ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు ప్రభావతం మీరు వాడిని గర్ధించే ప్రభావతం అతని ప్రతి విషయంలో జ్ఞానం దయచేయండి ప్రభావం ఇంకొక ప్రభావ అభివృద్ధి పొంది గొప్ప శివ చేయాల ప్రభావ మన బిడ్డను మీరు బారాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి కుటుంబంలో మీరే శాంతి సమాధానం దయచేసి నేను మీ యొక్క సాక్షిగా నిలబెట్టినైనా మీరే నేను మీ వారిని మహిమాన్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగిన ప్రభావి మధ్యాహ్న కాల సమయంలో గొప్పను బట్టి మీకు వేలాది మందలుస్తున్నాను మన ప్రభు ఈ క్రీస్తు కృపా క్యకరము సమాధానము సహవాసము పరిశుధాత్మ నడిపింపు మనకి మన కుటుంబాలకి గ్రూపులు ఉన్న వాళ్ళందరికీ ఎవరైతే నిరాశ్రన్నారో వారికి మోసపోతున్న వారందరికీ సమకళాకాలం తోడు